కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణుడు నీకు వర్ణాలుసయ్య గొప్ప దేవా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెడుతున్నారు ప్రభా శివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు అనుగ్రహించినారు ప్రభావ దాన్ని బట్టి నీకు ఎంతో నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజిస్తూ మహా ఇష్టం ఈ నీకే కడుమగా కాలు నా దేవనా ప్రభావ ఇక మధ్యకాల సమయంలో మీ సన్నికు ఇష్టమైన మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయినా మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించండి నా దేవనా ప్రభావ వాక్యం లేని సత్యం మా ఆత్మీయ నేతలు నిప్పని ప్రభావ మా హృదయాలను ఓ మీరు సరిజేమని ప్రాదిష్టమైన మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధులు నడిపించిన అయినా ఏసయ్యా నా ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రతి ఆటంకాలు కొట్టిపోయిన ప్రభావ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రభావ మీకు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ అలాంటి సేవా జీతంలో నడిపించండి అయినా చెప్పబడిన ప్రతి వాక్య మార్దేవులు భద్రపరచుకోవాలని ప్రకారం జీవించాలా అనేకులకు అనుభవపూర్వకంగా ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవా జీతంలో మమ్మల్ని నడిపించి మీరు ఆఖ వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపచ్చుకోవాలి ఏసు క్రీస్తు పరిషుదనా మమ్మన ప్రార్థిస్తాం తండ్రి ఆ మీన్ సర్వోనతుడాకు ఆశ్రేయ దుర్గము సర్వోన్నతుడావే నాకు ఆశ్రయాదు దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలు ఎవ్వరు లేరు నాకు ఇలలు ఆదరణ నీవేగానా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీ వేగా సర్వో నతుడాకు ఆశ్రయర్గమూ నిదినముల యౌవరులీయూట నిలవలేరీ ఎహోశువాతో నిదినములని యౌవరులీయూట నిలవలేరీ ఎహోశువాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో నిలపినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రేయదు దుర్గము ఎవ్వరు నాకు నెలలు ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో ఆదరణ నీవేగా నా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా నా ఆనందమునీవేగా సర్వోన్నతుడావే నాకు ఆశ్రేయదు దుర్గము నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుకు సింహల నోలను మూసినావు సింహాసనమిచ్చినావు సింహలలోలను మూసినాము సర్వోన్నతుడావే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడావే నాకు ఆశ్రయా దుర్గము నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితమునిచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితమునిచ్చినావు సర్వోన్నతుడా వినాకు శ్రయదు దుర్గము సర్వోనతుడా నీవే నాకు ఆశ్రయాదుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలు ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో ఆదరణ నీవేగా నానందము నీవేగా పరిశుద్ధుల ఒక దేవ ఏసయ్య మీ కొందనాలనైనా ఇస్రాహిలీల గొప్ప తండ్రి మీకు కొందనాలనైనా ఈ విదేకాల నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ ఈ యొక్క మధ్యాహ్న కాలంలోనైనా మీ యొక్క వాక్యని ధ్యానించుకుని సిద్ధపడుతుండగా మా అతను మాట్లాడి మా జీవితాలను సరి చేయండి ముఖ్యంగా కృపవారులకు సంబంధించిన విషయాలను మేము కొంతగా ధ్యానిస్తా ఉన్నాంనైనా వాటికి సంబంధించిన విషయాలు మేము అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవించలేకనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ అనేకమైన వరాలు ఉన్నాయి కానీ ప్రభ ఏ రీతిగా అర్థం చేసుకోవాలా ఏ రీతిగా వీటిని మేము మీ నుంచి పొందుకోవాలా ప్రభ ఎందుకంటే ఇవి వరాలని మీరు అన్నారు కాబట్టి నైనా మీ స్థానం మీరు పంచుతారు అందుకు మీరు పరిశుధాత్మ రూపకంగా మా మధ్యలో ఉన్నారు నైనా వేరొక ఆదరణకర్తను పంపిస్తాన్నారు ప్రవ్వ సంఘానికి ఆదరణ కలిగులాగా మీరు తండ్రి ఇవన్నీ వారాలు మాకు అనుగ్రహిస్తున్నారు వాటిని అన్నింటిని బట్టి మీకెంతో వదనాలనైనా పరిశుద్ధాత్మ దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుంటున్నాం కాబట్టి నైనా ఈ యొక్క వారాల గురించి మేము జనిస్తుండగా మరికొన్ని విషయాలు మాకు బయల్పరచండి క్రమంగా సక్రమంగా మేము వాడుకోనలాగినా మీ మయమార్దం నిలబెట్టుకోవలాగా పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి మనం కొంత కొన్ని వారాల నుంచి ఇక కృపా వరాలు అన్న అంశం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం ముఖ్యంగా పర్శుదాత్మ వరాలు అంటారు కొన్నిసార్లు గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంట ఇంగ్లీష్ లో కాబట్టి పర్శుధాత్మ వరాలు వరము అన్నప్పుడు ఫ్రీగా అనుగ్రహించబడుతుందని ఎన్నిసార్లు మనం ధ్యానించినాం అయితే నేను ఉదయకాలం వస్తుంటే మార్నింగ్ బై బస్ లో నాకు ఒక విషయం అర్థమైపోయి బయలుపరచబడుతుంది వాక్యంలని అనేక పర్యాలు మాట్లాడే గొప్ప ఆయన ఏ రూపకం ఉన్నా మాట్లాడచ్చు కదా పాట దేవుని పాట వింటుంటే పాట రూపకంగా మాట్లాడతాడు లేక ఎవరిదైనా వాక్యం వింటుంటే వాక్యం ద్వారా కన్నా ఉంటాడు ఆయన ఇష్టం అది కదా ఆయన ఇష్టం ఆయన ఏ రీతిగా మాట్లాడదో ఆ రీతిగా మాట్లాడతాడు ఆయన విధానాలు వేరే మన విధానాలు మన బలైనది ఏంటంటే నాతో ఇక్కడనే మాట్లాడితే బాగుంటుంది కదా అయితే ఉదయం నేను వస్తా ఉంటే బస్సులో కొద్దిసేపు అనేకమైన పాత పాటలు వింటున్న దేవుని పాటలు ఆ ఇంటర్నెట్ దొరకవు ఎక్కడి నుంచి ఒక సీడీ ఎవరో సీడీ కాదు ఎవరో కంప్యూటర్ ల్యాప్టాప్ రిపేర్కి ఇస్తే నా దగ్గరికి ల్యాప్టాప్ వచ్చింది ఆ ల్యాప్టాప్ రిపేర్ చేస్తుంటే ఆ ల్యాప్టాప్ లో ఈ పాటలు పాత పాటలు నేను ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితము విన్న పాటలు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు విన్న పాటలు అవన్నీ ఆ ల్యాప్టాప్ లో దొరికితే నాకు ఇప్పుడైతే ఎక్కడ లేవు ఇంటర్నెట్లో వెతికిన వాటి గురించి ఎందుకంటే మనము పెరిగిన కాలం ఏ పాట పాత పాటలు ఎందుకు నచ్చుతాయి అంటే వాటితో పాటు నువ్వు పెరిగినావు కాబట్టి ప్రటలు కూడా వింటాం కానీ అంతగా వినం ఇక ఈ తరం వాళ్ళు ఆ పాటలతో పెరిగినారు కాబట్టి వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు వాళ్ళకి అవి నచ్చుతా ఉంటాయి ఎప్పుడన్నా కానీ ఏ పాటైనా కానీ నువ్వు దాంతో పాటు ఎదిగినప్పుడు చిన్నప్పుడే ఇవి చిన్నప్పుడు విన్న పాటలు అని వాటికి నువ్వు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటావు అయితే దేవుడు మార్నింగ్ ఒక విషయంలో మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ సేవా జీవితంలో కార్యాలు జరగాలంటే తర్వాత వరము గిఫ్ట్ కదా గిఫ్ట్ ఇవ్వాలంటే గిఫ్ట్స్ దేవునికి ఇవ్వాలంటే నీ దగ్గరికి రావాలి కదా ఇవ్వడానికి ఆయన గిఫ్ట్స్ ఎట్లా ఇప్పుడు మనం ఈ ఇంటికి పోతే ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి గిఫ్ట్ తీసుకపోతాం మనం సాధారణంగా అంటే చిలికూరికి పోయినప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు పాటలు పాడతారు ఇంగ్లీష్ పాట వాళ్ళ ఊరికి మన దగ్గరకు వచ్చేస్తా సో వాళ్ళ దగ్గర పోయినప్పుడల్లా మనము చాక్లెట్ కొనుక్కొని పోతాం అది మిల్క్ చాక్లెట్ ఏదో డైరీ మిల్క్ ఏదో కొనుక్కొని పోతాం అంటాం ఆ అది ఫ్రీ అన్నట్టు గిఫ్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఫ్రీ ఎందుకు ఇస్తున్నామంటే ఆ పిల్లలు మనకి ఇష్టం కాబట్టి అయితే నాకు విషయం అర్థమైంది దేవుడు నీకు వరాలు ఇవ్వాలంటే నువ్వు అంటే ఆయనకి ఇష్టం ఉండాలి ఫస్ట్ పాయింట్ అది నువ్వు అంటే ఆయనకి ఇష్టం ఉండాల మనము ఆజీజ్ నగర్ పోయినప్పుడు ఎప్పుడు ఉత్తచిల్తను పోం ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని కదా పిల్లల కొరకు లేక ఎండాకాలం అందరు రస్మ దాగలను రవి బ్రదర్ వీళ్ళు ట్యాంక్ తీసుకొని వస్తూ అది కూల్ చలనీళ్ళలో కలిపి తాపిస్తూ ఉంటాం ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తాం అది అది జీజస్ గుణగణం జీజస్ వెంబడించే వాళ్ళ గుణగణం ఎంటీ హ్యాండ్స్తో పోమ్ ఏదో ఒకటి తీసుకొని పోతాం మొన్న మనం ఏదో ఫంక్షన్కి పోయినప్పుడు కూడా ఆ చి అట్లా చేతులు పెట్టొచ్చిన ఏదో గిఫ్ట్ లాగా ఎక్కడ పోయినా కానీ మన సేవలు ఏంటంటే మెలికేసేదో ఈ అర్చకత్వంలో ఎప్పుడు ఒకటి గిఫ్ట్ ఇస్తా ఉంటాం మనం కానుకలు ఇస్తారు మనుషులు ఆ కానుకలు మనం మనకి యోగ్యత ఉంది ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రడ కానుకల విషయం కానీ పౌలు అనేక విషయాల జ్ఞాపకం చేస్తాడు కానీ పౌలు మటుకు ఆ కానుకలు ఎప్పుడు వాడుకోలేదు అంటాడు ఎందుకంటే ఆయన ఒక మాదిరి చూపించే నేను ఎవరి మీద ఆధారపడలేదు నా స్వహస్థాలతో కష్టపడి పని చేసుకొని సేవ చేసినా మనం కూడా అంతే మనం కానుకలు వాడం పర్సనల్ నీడ్స్ కొరకు పాస్టర్స్ వాడుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే జీవనాధారాన్ని లేదు కాబట్టి కానుకల మీద ఆధారపడతూ ఉంటారు కానీ ఎవరన్నా పాస్టర్స్ కానుకలు వేసిన ఎప్పుడు చూసినామా కష్టం అది చెప్పడం కూడా బాయిట పాస్టర్స్ కానుకలు తీసుకుంటారు కానీ కానుకలు ఇయ్యరు అందుకు వాళ్ళలో అభివృద్ధి కనిపించదు వాళ్ళు ఎందుకు ఆర్థికంగా మెరుగుపడరు అనారోగ్యాలు ఉంటే ఎప్పుడు వాళ్ళ కుటుంబాలలో అంటే వాళ్ళు కానుకలు తీసుకునేటోళ్ళు కానీ కానుకలు అన్నట్టు ఎందుకంటే అది ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది కదా విత్తనము నాటకపోతే ఫలామెట్లు వస్తుంది కంపల్సరీ నాటాలా విత్తనం ఇతరం నాటకుండా ఫలం రావాలని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు చాలా మంది సేవకులు అందుకు పాపం వారి జీవితాలలో అభివృద్ధి రాదు మనం దీన్ని డైరెక్ట్ గా చెప్తే చాలా ఫీల్ అవుతారు డైరెక్ట్ చెప్పకుండా ఏదో వాక్యపరంగా ఇండైరెక్ట్ గా మెల్లగా నానుపుకుంటా నాన్పుకుంటా నానుపుకుంటా ఒక్కసారి రిలీజ్ చేయాలి నానుపుకుంటా వాళ్ళకి మంచి ఫ్రెండ్లీగా చేసుకొని చేసుకొని ఈరోజు చాలా మందిలు ఎట్లున్నాయి సమస్యలు ఇట్లా ఉన్నాయి కుటుంబాలు ఇట్లు ఉన్నాయి కుటుంబాలు మళ్ళీ మనం ఎంతగానో సమర్పించుకొని సేవ చేస్తున్నాం కదా దేవుడి సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేస్తున్నాం అయినా కానీ మన కుటుంబాల సమస్యలు ఉన్నాయి అని అట్లా రిలీజ్ చేసి మళ్ళా డైవర్ట్ చేసేలా టాపిక్ తీసుకుంటా నేను చాలా మంది పాస్టర్ల జీవితాలు అనేట్లున్నాయి పాస్టర్లే కాదు ఈవెన్ చర్చ్ మెంబర్స్ కూడా ఎందుకంటే ఇప్పుడు ఆ పాస్టర్ పాస్టర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ చర్చ్ మెంబర్స్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే నేను ఒకసారి వాక్యం చేపించిన పాస్టర్ ఎట్లా అభివృద్ధి పొందుతుంటే సంఘం అట్లా అభివృద్ధి పొందుతుంది ఎందుకంటే పాస్టర్ దానికి మధ్యవర్తి కదా ఏసుప్రభుకి సంఘంకి మధ్యవర్తి ఏసుప్రభు తల పాస్టర్ ఏమో బాడీ మెయిన్ ఫ్రేమ్ తక్కిన వాళ్ళందరూ అవయవాళ్ళు ఆయన ద్వారా బాడీ తల అటాచ్ అవుతుంది సిరస్ సంఘం ఏసు ప్రభు కాబట్టి కాబట్టి పాస్టర్ కి అభివృద్ధి ఉంటే చర్చ్ మెంబర్స్ కి అభివృద్ధి ఉంటుంది అందుకే మీరు ఈ నేను పేర్లు చెప్పాను ఆ చర్చెస్ ఉంటాయి లక్షల మంది పోయి అటెండ్ అవుతుంటారు ఆ చర్చెస్ కోట్లు కోట్లు కానుకలిస్తారు ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆ పాస్తాలకి కోట్లు కోట్లు ఉన్నాయి జీతం పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు వాళ్ళ కార్లు వన్ క్రోర్ టూ క్రోర్స్ ఉంటుంది ఒక్కొక్క కార్ వాళ్ళ చర్చి మెంబర్స్ కూడా అంతే ధన ధన ధన అసెంబ్లీ సాబ్ ఎందుకు చెప్పేసిన నేను అసెంబ్లీ సాబ్ గారు చర్చిపోండి అక్కడ కూడా జరుగుతుంది కూకడ్పల్లిలో ఉన్న చర్చికి అట్లనే దిగుతుంది జూబ్లీ మనం గచ్చిబోలికి పోండి అక్కడ కూడా అట్లనే ఉంటుంది చర్చ్ బహుధనికులు వస్తారు ఎందుకంటే ఆ పాస్టర్ బహుధనికుడు కాబట్టి వాళ్ళ చర్చలలో కూడా ధనం కనిపిస్తూ ఉంటుంది అనేసి మనం ఎప్పుడు ధనానికి వ్యతిరేకంగా చెప్పాలి ధనంకి అవసరం ఈ లోకంలో బ్రతకాలంటే పేదరికంలో పేదరికంలో జీవించడం దేవునికి ఇష్టం లేదు కానీ చాలా మంది పేదరికంలో జీవించడం కోరు అది వాళ్ళ ఇష్టం అది అనేసి నేను సమృద్ధిగా ఆడంబరంగా జీవించాలని కూడా మనం ఎప్పుడు కోరుకోలే దాని మున్న నేను వ్యయపరచ కాబట్టి పాస్టర్కి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి వీళ్ళకి వస్తాయి అది నేను చూపించిన లాక్డౌన్ లో ఒకసారి వాక్యం అందుకే పాస్టర్స్కి నేను చెప్తారే నీకేముందో నీ సంఘానికి అదే వస్తుంది నువ్వు ఎంత హెల్తీగా ఉంటే నీ సంఘం అంతా హెల్తీగా ఉంటుంది నువ్వు ఎంత వెల్తీగా ఉంటే నీ సంఘం కూడా అంత వెల్తీగా ఉంటుంది తెలుగు వెల్తీ కాదు ఇంగ్లీష్ వెల్దీ కాబట్టి నువ్వు ఎంత ధనికుడిగా కనిపిస్తుంటావో వాళ్ళ సంఘం కూడా అట్లానే అభివృద్ధి ఉంటుంది అప్పుడు వాళ్ళు కనుకలు తీస్తూ ఉంటావు ఉంటావు నువ్వు అభివృద్ధి కాబట్టి నీ డబ్బంతా నివ్వేదింటే నీకు అన్ని రోగాలు వస్తాయి నువ్వు కూడా పోయి ఏం చేస్తావు అనాథాలను ఆదరిస్తూ ఉంటావు పాస్టర్ అయ్యింది విధరాల పట్ల కనికలు చూపిస్తూ ఉంటావు అప్పుడు నీ ఆరోగ్యం కాపాడపడతా ఉంటుంది లేకపోతే నీ కుటుంబంలో కూడా అంత సమస్యలే ఉంటాయి ఎంతమంది పాస్తర్ల పిల్లలు బాగా చదువుకున్నారంటే బహు తక్కువ ఎందుకు చెప్పండి ఏమైంది మళ్ళీ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ విన్నపములు వాళ్ళ సేవా జీవన విధానాలు బలహీనతలు ఎందుకున్నాయి వాళ్ళు తీసుకునే వాళ్ళే కానీ వేయరు ఇవ్వరు అన్నట్టు కాబట్టి మనం వాళ్ళకు వ్యతిరేకంగా చెప్తలేం వాక్యం ప్రకారంగానే మనం చూస్తున్నాం అయితే ఉదయం ఈ విషయం మాట్లాడుతున్న దేవుడు అయినా నిన్ను మెచ్చుకోవాలా నువ్వంటే ఇష్టం ఇప్పుడు మనం అటు పోయినప్పుడల్లా చిన్నపిల్లి చూసినప్పుడల్లా ఎంతగానో సంతోషిస్తాం కదా మనం వాళ్ళకి చాక్లెట్లు ఇస్తూ ఉంటాం చక చక బిస్కెట్లు పంచేస్తూ ఉంటాం అట్లనే కొంతమంది పెద్దలకు ఇస్తాం అందరికీ కానీ కొంతమంది పెద్దలకు ఇస్తాం వాళ్ళ పెద్దలు కూడా చిన్నపిల్ల కనిపించరు కాబట్టి ఇచ్చిన వాడ అంతే తేడా అయితే పెద్దలు పిల్లలు ఒకటే అన్నట్టు మనము వాళ్ళకి చాక్లెట్లు పంచుతూ ఉంటాం ఆవిడ అడు జాతులకు పోయినప్పుడు మినిస్ట్రీకి అవుట్ రీచ్ మినిస్ట్రీకి పోయినప్పుడు పంచుతూ ఉంటాం అక్కడ అయితే నాకు ఒక్క విషయం అర్థమైంది ఏంటంటే నువ్వు ఎందుకు వాళ్ళని వాళ్ళ పట్ల ఆసక్తి కలిగి వాళ్ళకి పంచుతున్న వరాలు లేక చాక్లెట్లు దేవుడు కూడా అంతే నీకు ఏదన్నా వరం ఇవ్వాలంటే నువ్వు ఆయన ఆయన ఆయన ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాల అయితే దానికే కరెక్ట్ పదం ఏంటంటే నీతి నీతి యథాతథ నీతిని అనుసరించే వాళ్ళ అంటే నీలో ఎటువంటి పాప జీవితం ఉండద్దు దుష్టత్వం ఉండద్దు చాలా ఇంపార్టెంట్ అది యథార్థంగా లేవన్నట్టు నీలో దుష్టత్వం ఉంది తిరుగుబాటుతనం ఉన్నట్టు ఆయన కలవరిసీలలో చూపించిన కార్యం పట్ల నీకు ఆసక్తి లేదన్నట్టు ముఖ్యంగా మన ప్రభు ధర్మశాస్త్రం అంతట్లో విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు బైబిల్ అంతట్లో అది మనం ఎక్కడ తెలుసుకుంటామంటే కీర్తన గ్రంథంలో తెస్తాం కీర్తన గ్రంథము సామెతల గ్రంథం అంతా ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించింది కదా కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము కీర్తన గ్రంథము నూట అధ్యాయం కీర్తన గ్రంథం అధ్యాయము డెబ్బై వచనం డెబ్బై రెండు డెబ్బై రెండులో ఏముంది చూడ డెబ్బై డెబ్బై రెండు డెబ్బై ఒకటి వన్ సెవెంటీ నీ ఆజ్ఞలన్నీ న్యాయములు నీ వాక్యంని గుర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకుని నాను నీ చెయ్యి నాకు సహాయంగా సహాయం అగును గాక అయితే ఈ ఇంగ్లీష్కి తెలుగుకి తేడా ఇదే ఇంగ్లీష్లో ఒక రాగు ఉంటే తెలుగులు ఇంకో రాగుంటాయి న్యాయ విధులు న్యాయములు అనుంది కదా తెలుగులా న్యాయములు ఇది నీ నీ ఆజ్ఞలన్నీ న్యాయములు అనుంది అయితే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికీ ఫర్ ఆల్ దై కమాండ్మెంట్స్ ఆర్ రైచస్ ఆర్ రైచస్నెస్ అనుంది రైచస్నెస్ అంటే నీతి న్యాయములకు నీతి కార్యములకు నీతికి సంబంధించింది ఆయన న్యాయంలో కూడా నీతి ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన అక్కడ తెలుగులో లేదా పదము కానీ ఇక్కడైతే రైచస్నెస్ అని ఉంది ఆయన న్యాయం ఆయన ఆగ్లన్నీ న్యాయ నీ నీతి నైతికమైనది అని కూడా చెప్పచ్చు రైతికి చెప్పాలంటే నీ ఆజ్లన్నీ న్యాయములని న్యాయములు నీ వాక్యం గుర్చి నా నాలుక పాడును అంటే అక్కడ దావిత్రి మాట్లాడుతున్న విషయం ఏంటంటే మై స్పీక్ ఆఫ్ దై వర్డ్ అండ్ ఫర్ ఆల్ దై కమాండ్మెంట్స్ ఆర్ రైచస్ అయితే న్యాయ నీతిగా అనుసరించి జీవించడం అనర్థం నీతిని అనుసరించేది అన్నట్టు తన తన ఆగ్లన్నీ నీతి నియమాలు అన్నట్టు రీతికి చెప్పాలంటే అయితే నీతిని అనుసరించి జీవించే దేవునికి ఇష్టం అన్యాయంగా లేక అవినీతిగా అనుసరించే దేవునికి ఇష్టం ఉండదు అవినీతిని అనుసరించే వాళ్ళు మొదటి రెండు గుంపులు కదా అన్యాయంగా జీవించే అపవిత్రంగా జీవించే దేవునికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం నీతిని అనుసరించే వాళ్ళంటే గొప్ప నీతిని అనుసరించే వాళ్ళంటే దేవునికి ఇష్టం లక్ష నలభై నాలుగు వేల మంది ఏమో మీద నీతి మంతులు వరాల మీద ఆధారపడతారు దేవుడు నాకు ఇది నాకు అది నాకు ఇది ఎప్పుడు అదే ప్రార్థన వాళ్ళకి ఇంకా దాని తప్ప వేరే ప్రార్థన కనిపించదన్నట్టు వాళ్ళ జీవిత ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అంతే వాళ్ళ ప్రార్థన కాబట్టి నువ్వు నీతి నియమాలని పాటించి జీవించినప్పుడు ప్రతి క్షణము అది నేను చూసుకుంటున్నా వస్తూడు బైబిల్లో పొద్దున ఉదయం ఆఫీస్కి వస్తుంటే ప్రవ్వ నేను ఎక్కడ నీతిని అనుసరించకుండా జీవి జీవిస్తున్నానో నాకు చూపించి ప్రవ్వ అవన్నిటి నుంచి నేను బయటికి రావాల త్వరగా కాబట్టి కృపావరలన్నీ నీతిని అనుసరించే వాళ్ళు యథార్థంగా వాళ్ళకి దేవుడు సంతోషంతో ఇచ్చే బహుమానాలు ఎప్పుడు ఆయన నీ సన్నిధి నీ దగ్గరికి రావాలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ దగ్గర రావాలన్నప్పుడు వచ్చినప్పుడు నువ్వు నీతిమంతుల లాగా యథార్థతతో జీవిస్తూ ప్రతి పనిలో కరెక్ట్ గా జీవిస్తున్న ఎటువంటి మోసం లేకుండా ఎటువంటి దగా లేకుండా ఎటువంటి కుళ్ళు కుట్రా లేకుండా సంపూర్ణంగా ఏసుక్రీస్తుని పోలి నడుచుకోవడం మనం అనేక పర్యాలు చూస్తూ ఉంటాం ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో పదకొండవ వచనంలో సంపూర్ణంగా ఏసు ప్రభు ఎట్లున్నాడో నువ్వు అట్లా తయారవ్వగలవా అప్పుడు ఆయన మెచ్చుకుంటాడు తప్ప కదా ఖచ్చితంగా మెచ్చుకుంటాడు తండ్రికి ఈ పిల్లలాంటి ఇష్టం కదా ముఖ్యంగా ఎటువంటి పిల్లలు ఇష్టం అంటే ఆయనలాగా జీవించట వాళ్ళే వేరే కంపేర్ చేసుకోవడం ఆయనలాగా జీవించడం కాబట్టి మన పర్లోకప్పు తండ్రి ప్రకారంగా ఆయన గుణగణాలు కలిగి జీవించేవాళ్ళు ఎందుకంటే ప్రభు తండ్రిని పోలి ఉన్నాడు మనం యేసుని పోలి ఉన్నాం కాబట్టి సంపూర్ణంగా ఆయనని పోలీ నడుచుకున్నప్పుడు నీలో ఎటువంటి అపవిత్రత ఉండదు ఎటువంటి స్వార్థము ఎటువంటి మోసము ఉండదు అన్నట్టు ఇవన్నీ అవినీతి కార్యములు అన్నట్టు అన్రైచియస్ అన్నట్టు అందుకే పౌలు ఎక్కడ చెప్తాడో ఒక్క నిమిషం చూపిస్తానండి బైబిల్లో రోగుల రాసిన పత్రికలో చూస్తాం అది రోగుల రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నాకు మనం చూస్తాం అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచటకు తన ప్రభావం చూపు చుట్టకును ఇచ్చయించేవాడే సిద్ధపడిన ఉగ్రత పాత్రమైన ఘటములను చూడండి నాశనంకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంత సహించిన ఇప్పుడైతే సహిస్తున్నాడు ఈవెన్ అటువంటి వాళ్ళని కూడా అంటున్నాడు కాబట్టి వీరి జీవన విధానం ఎట్లుదనేది మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ ఇరువో ఒకటో ఒక ముద్దతో ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకు చేటకు మంటి మీద కుమారి వనికి అధికారం లేదా కాబట్టి ఇవి ఘటంలో ఘటంలు లేక ఇంగ్లీష్ లో వేసాల్సి పాత్రలు అంటారు లేకపోతే ఘటం అంటే పాత్ర ఒక కుండ లాంటిది అయితే మట్టిలో నుంచి చేయబడ్డ పాత్రలు ఇవ్వండి కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు చేసుకుంటున్నారు ఆ విషయం చెప్తున్నారు దేవుడు ఇక్కడ అయితే ఇంకొక స్థలం ఎక్కడ ఉంది చూస్తున్నది మొదటిదిగా ఘనమైనది ఘనత ఘనహీనమైనది రెండవది బలమైన ఘటము బలహీన ఘటం ఉదాహరణకి స్త్రీని బలహీన ఘటం అని పోలుస్తుంది పైగులు పురుషుడిని బలమైన ఘటం లాగా అందుకే పురుషుడు స్త్రీని కాపాడాల వాడి బాధ్యత అన్నట్టు జీవన విధానంలో క్రైస్తవ జీవిత విధానంలో స్త్రీలని కాపాడాల ఆదరించాల ముఖ్యంగా ఎవరో స్త్రీలను మనం వాక్యం కూడా ఉంది కాబట్టి నీ నీతి క్రియలు నీవు చేసే ప్రతి జీవన విధానంలో ఆ యొక్క లేక నీతిని అనుసరించి జీవించినప్పుడు తప్పగానే నచ్చుతాడు నీలో ఎటువంటి కపటము ద్వేషము మోసం లేకుండా యథార్థతతో పరుషుధతతో జీవించగలిగితే ఆయన నిన్ను మెచ్చుకుంటా ఉంటాడు ప్రతిసారి నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మెచ్చుకుంటుంటాడు నీ దగ్గరకు వచ్చి నీ ప్రార్థన వింటా ఉంటాడు నీ ఆరాధన తీసుకుంటా ఉంటాడు ఆయనకి ఇష్టం అన్నట్టు కాబట్టి అవినీతితో నువ్వు ఎంత ఆరాధించినా వేస్టే ఎంత ప్రార్థన చేసినా ఆయన ఇస్తాడు నీ కావాల్సిన కానీ మెచ్చుకోడు కాబట్టి మెచ్చుకుండే వాళ్ళే గత ఇచ్చాడు నీ ఒక బుక్ చదివిన ది అల్టిమేట్ గిఫ్ట్ ఆఫ్ ది అల్టిమేట్ గిఫ్ట్ బుక్ పేరు ఈ అల్టిమేట్ గిఫ్ట్ బుక్ లో చాలా చదివినా చాలా మందికి అది చదవని చెప్పిన బుక్ దాని తర్వాత స్టూడెంట్స్కి అలా ఆఫీస్ లో కొనిపించి పిల్లలతో చదివించటండి నేను నీ జీవితంలో చివరికి పొందుకోవాల్సిన వరం ఏంటి ఆ పుస్తకం పేరు అయితే అక్కడ ఏముంటుందంటే ఒక వృద్ధుడు బహుధనికుడు ఎంతగానో సంపాదించిండు విపరీతంగా ఆస్తులు సంపాదించిండు తన పిల్లలు పిల్లలు పిల్లలు చాలా మంది ఉన్నారు దానికి అయితే అందరికీ ఆయన చనిపోక వీలునా మనసి పంచి పెడతాడు కానీ ఒక్క యవనస్తునికి మటుకు ఏం పెట్టాడు వానికి మటుకు బ్యాంక్ ఒక లాకర్ ఒక ఉత్తరం పెడతాడు లాయర్కిస్తాడు వాడు వస్తే ఉత్తరం వాడికి తాళం చూపించాడు అయితే అందరికీ అన్ని ఇచ్చిండు కానీ ఆ ఒక్కడికి ఏమి ఇవ్వలే ఎందుకంటే వాడు సోమరి అన్నట్టు అప్పుడు అర్థమైంది ఆ బుక్ ఇప్పుడు ఎంత జ్ఞాపంకి వస్తుందో అందరికీ ఏదేదో బహుమానం ఇచ్చుకున్నట్టే వాళ్ళు కొరత అంత ఇంత దృష్టికి మంచిగా అనిపించినట్టే కదా ఓరికి బ్యాంకులలో క్యాష్ ఇచ్చేసిండు ఒకరికి ఇండ్లు రాసిచ్చేసిండి ఒకరికి భూములు రాసిచ్చేసిండు అట్లా రకరకాల రాసిచ్చింది కానీ ఒక్క యువనస్తునికి మటుకు ఏమి రాసకుండా ఒక పేపర్ పెట్టిపోయి ఆ పేపర్లు ఏముందంటే ఒక్క సంవత్సరం నువ్వు పలాని ప్లేస్ లో పని చేయాలా దాని తర్వాత ఇంకో సంవత్సరం ఇంకొక చాలా ప్లేస్ పని అట్లా పని నీకు బ్యాంక్ లాకర్లో ఇంకొకటి ఉంటుంది అది తీసుకోవాలా అది చదివాలా దాంతో తీసుకోవాలా అన్ని అయిపోయినాకనే నీకు అల్టిమేట్ గిఫ్ట్ అంటాడు అవన్నీ చూసుకుంటా పోతే వాడు అవన్నీ ప్రతి ప్రతి లెటర్ తీడాలా దాని ప్రకారంగా కోపం వస్తుంది ముస్లిం మీద అయినా కానీ ఏదో చెప్పింది ఇవన్నీ పాటించినాక నాకు వస్తుంది గిఫ్ట్ అనే ఆశతో కూర్తా ఉన్నాడు అవన్నీ పని చేసినాక అన్ని లెటర్ అలా చెప్పినట్లు చేసినాక చివరికి నేర్చుకుంది ఏంటంటే నాకు ఎవరి ఏ గిఫ్ట్ అవసరం లేదు ఈ ఇన్ని నేను ఎన్నెన్నో నేర్చుకున్న నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన పాఠములు నా కాళ్ళ మీద నేను ఆధపడగల నాకు కావాల్సిన అదే అల్టిమేట్ గిఫ్ట్ చివరిగా పొందాల్సిన గిఫ్ట్ ఏంటంటే నేను కష్టపడి ప్రతిదీ తెలుసుకొని నేర్చుకొని పని అది ఆ పుస్తకంలో ఉన్న ఆ యొక్క విలువ అని అంటే నేర్చుకోవాల్సిన మూల పాఠం అయితే ఇక్కడ మటుకు దేవుడు నీకెందుకు కృపవార్లు ఇస్తాడు అంటే నీవు ఎంతగా నీతి నీతి మంతులుగా ఉదయం లేసినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు నీ నడవడిలో నీతి ఉందా ఇతరులతో సంభాషిస్తప్పుడు ఇతరులతో నువ్వు పనిచేస్తప్పుడు ఇతరులతో పాటు నువ్వు బిజినెస్ చేస్తేప్పుడు దుకాణం ఎక్కడమైనా కానీ ఒక మనిషితో మాట్లాడటప్పుడు నీలో నీతి క్రియ నీతిని అనుసరించి పెంబడిస్తున్నవా నీ మాట తీరులో కానీ నీ ప్రవర్తనలో కానీ ప్రతి విషయంలో నీతిని అనుసరించిన ఖచ్చితంగా నువ్వు నీతిమంతుడి చెప్పుకోవడం కాదు ఆయన మనం నీతిమంతులుగా మార్చిండు తన ప్రాణంతో తన ప్రాణానికి పెట్టి కానీ నువ్వు దానికి తగినట్లు జీవించకపోతే నువ్వు నీతిమంతుడివి కావు కొన్ని పదిసార్లు ఇవన్నీ అడ్డొస్తా నాకు కూడా చాలా అడ్డు ఒక బ్రదర్ వచ్చి డబ్బులు కావాలి బ్రదర్ అంటాడు ఇంకో ఒకరు అంటారు డబ్బులు అంటారు ఒక సిస్టర్ బ్రదర్ రేపు పెళ్లి పిల్ల పక్ కూతురు పెళ్లికి పెళ్లి వస్తున్నారు వాళ్ళకి మేము బట్టలు పెట్టాలా ఇప్పుడు నాకు ఒక్క పైసలేదు బ్రదర్ ఒక వేలు కావాలా ఎవరు ఇస్తలేరు బ్రదర్ పాస్టల్ని అడుగుతారు అట్లా మనుషులు పాసాలకి ఇస్తారా కానీ నేను పొద్దునే తెల్లవారిపోయి బ్యాంక్ లో నుంచి లోన్ తీసి ఇప్పించేసి పంపించిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి ఒక కూతురు పుట్టింది కూతురు పెద్దగా స్కూల్కి పోతుంది దాని తర్వాత ఇంకొక కూతురు పుట్టింది ఆ అమ్మాయి కూడా స్కూల్కి పోతుంది కానీ వాళ్ళ మనకు డబ్బు ఇవ్వాలి దాని వాళ్ళ అల్లుడు చెప్తుడు అన్నా వాళ్ళు ఎంతో మందిని ముంచిన అన్నాడు అదేంది బ్రదర్ ముంచుడే ముంచుడేంది బ్రదర్ వాళ్ళు సేవ ప్రియర్ పాస్తారు కదా వాళ్ళు వాళ్ళు చర్చ నడిపిస్తారు కదా అంటే వాళ్ళు చర్చ నడిపిస్తారు కానీ అంత ముంచుతారు కూడా నా కల్లిలో ఎంతమందిని ముంచి అంటున్నాడు ఎప్పటి నీతి క్రియలు ఏమైనాయి ఆ పాస్తర్ కి దయం పట్టింది ఒకరోజు దయం పట్టి ఇంట్లో కూర్చొని తలిపేసుకుంటున్నాడు ఒక రూమ్ లో పాస్తర్ ఏంది నీతి పోతే అట్లనే ఉంటుంది చాలా మంది తెలియదు వాడు మంచి బట్టలు వేసుకునే కానీ దయ్యం ఉంటేది తర్వాత నేను పోయి ప్రార్థన చేసినాక దయ్యం వదిలేసిపోయింది బట్టలు వేసుకొని మళ్ళా సేవ చేస్తున్నాడు చాలా ఆశ్చర్యంగా ఉంటే వినడానికి చెప్పడానికి కానీ నీతిని అనుసరించి జీవించాలని దేవుడు పొద్దున నాకు ఆ విషయాలు హెచ్చరిస్తున్నాడు ప్రభావ నేను క్లీన్ చేయాలి ఇంకా ఏమున్నాయి నాకు అన్ రై చేసినెస్ అవినీతి ఏమేమన్నాయి నాకు చూపించావని నేను క్లీన్ చేసుకోవాలి త్వరగా లేకపోతే కష్టం ఆయన మాట్లాడే దేవుడు తన పిడలు తప్పిప్పుడు మనకి ఇష్టం లేదు అవన్నీ తొలగించుకుంటేనే కానీ ఈ వరాలు మనకి రాలేవు అందుకే మనలో అనేకులకి నేను గమనించిన మన గ్రూప్ లో ఇంతమంది బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు కానీ ఒక్కరన్నా ప్రవచనాలు చెప్పగలరా బైబుల్లోని ప్రవచనాలు ఒక్కరు చెప్పండి ఎందుకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఆ వరం రాలేదు అటేనైనా వాళ్ళు ఏదో అవినీతిగా జీవిస్తారని చెప్తలేదు బహుశా నిర్లక్ష్యంగా జీవిస్తారేమో నీతిని అనుసరించే వాడు నిర్లక్ష్యంగా ఎట్లుంటాడు ముఖ్యంగా సరే భాషల వరం గురించి మనకు అందరూ తెలుసు భాషలలో మాట్లాడడం తెలుసు భాషలో ప్రా పాటలు పాడడం తెలుసా మీకు భాషలలో రాయడం తెలుసా మీకు కొందరు కొందరు ప్రపంచాలు ఎక్కడెక్కడో ఉన్నారు ఇళ్ళంతా ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా వాడికి ఇచ్చిన వరాన్ని అభివృద్ధి చేసుకుంటుండడు వాడు భూమిల నాటలే దాన్ని ముప్పది అంతలు అరవది అంతలు నూరు అంతలు అభి దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కొందరు మనమేమో ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉన్నాయి మన వరాలు ఇచ్చిండు దేవుడు ఇందుకు ఇవాళ మనం చాలా ఇచ్చుడు వరాలు ఎన్నో వరాలు ఇచ్చిండు అన్ని భూమిలో నాటిస్తున్నాం మనం మన బ్రదర్ సిస్టర్స్ గురించి మాట్లాడుతున్నా ఏ ఎవరిలో అది నేను విజృంభించి చూస్తలేదు ఆ వరాన్ని ఏ వరమైనా కానీ ఎందుకంటే నేను కూడా వాక్యాలు వింటా ఉంటా కదా బ్రదర్స్ వాక్యాలు చెప్తుంటే సిస్టర్స్ వాక్యాలు చెప్తుంటే వింటా కదా అది ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం విన్న వాక్యాలే అనిపిస్తాయి నా కొత్తదానం ఏమనిపించదు వాళ్ళే తాజా మన్న ఎక్కడుంది ఆ అత చూడండి వాక్యం తిమోతికి రాసిన రెండో పత్రిక ఇది నా సొంత కావు నేను ఆ సొంత తలంపులకు అవసరం లేదు ఎందుకంటే ప్రభును అడుగుతున్న నేను ప్రభు నేను అట్లా మాట్లాడడానికి నా సొంత తీసేసే ప్రవ్వ ఒకసారి చూడండి తిమోతికి రాసిన రెండో పత్రిక తిమతి రాష్ట్రం రెండో పత్రిక రెండో పత్రిక మొదటి అధ్యాయ ఇంతకుముందు కూడా నేను చూపించినది ఆరో వర్షంలో ఏముందంటే తిమూతితో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు తీతుకుని కూడా నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు ఈ ఆ హేతువు చేత హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపవరం అంటే నువ్వు తల మీద చేపెట్టి ప్రారంభిస్తే అనేకులకు కృపారలు వస్తాయేలా ఉంది వాక్యం ఎంత తేటగా ఇక్కడ అర్థమవుతుందా నేను చాలా అనుభవపూర్వకంగా చూసినా కూడా నా లైఫ్ లో కొన్ని సంవత్సరాల క్రితము జీడిమెట్ల ప్రాంతంలో ఒక కుటుంబానికి బాప్టిజం చిన్న పాండులం దాన్ని ఏమంటారా మనం చెరువు చెరువు చిన్న చెరువు అది దిగిన నేగురు లోపలికి చెరువులు దిగిన ఇద్దరు అన్నాదమ్ములు వారి భార్యలు పిల్లలు లేరు వాళ్ళకి కానీ అప్పుడే పెళ్లి అయిన ఎప్పుడు పెళ్ళని తెలియదు కానీ సిటీలో వచ్చేది మళ్ళీ చర్చకు వచ్చారు అయితే ఆ సిస్టర్ చర్చ నడిపించేది నేను ఎవ్రీ సండే దాన్ని ఆరాధన నడిపించి వచ్చేసేవాడిని అయితే వాళ్ళకి బాప్తిజం ఇవ్వమంటే నేను చర్యలకు దిగినాను చర్యలో దిగి వాళ్ళు చాలా మంచిగా అనిపించింది వాళ్ళని చూస్తే ఎందుకంటే అంతగా ఆసక్తితో తీర్మానించుకొని ప్రభుని సంపూర్ణంగా స్వీకరించి బాప్తిజంకి సిద్ధపడినరు వాళ్ళకి నేను బాప్తిజం కూడా ఇవ్వలే ఫస్ట్ ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి అంటే నలుగురు ఉన్నారు నీళ్ళ నేను కొన్ని నీళ్ళలు ఉన్నారు తక్కిన వాళ్ళంతా ఒడ్డు మీదు నేను జస్ట్ ఇట్లా చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ వీరికి పరశురాత్మ దిగొచ్చింది కొట్టుకుంటున్నారు నీళ్ళని అప్పుడు అప్పుడు నాకు తెలియదు ఇది సాధ్యం ప్రభు అంటే వాళ్ళకి హృదయ పరిస్థితిని బట్ట కొన్నిసార్లు మనం కూడా వీరే కదా నేను తల మీద చేయబెడితే వచ్చిందని అది ఆ అవినీతి నీతి కలియాలంటే ప్రతి దశలో అడుగడుగున మనము నీతిని అనుసరించిన వారి లాగుండాల నీ స్పెషాలిటీ లేదు అక్కడ ఇది ప్రభుధి నువ్వు ఒక ఘటం అంతే ఘనమైన ఘటమా ఘనహీనమైన ఘటమా అంతే రెండే ఘటాలు నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపవరం బాగా అర్థం చేసుకోండి మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఈ బ్రదర్కి పరిశుధాత్మ అభిషేకం అనుగరించిన ఆయన ఈ బ్రదర్ కి కృపారులు అనుగ్రించు ప్రభు ఈ బ్రదర్ కి నేను అందుకే చాలా మందికి నేను ప్రార్థించినప్పుడు మీరు జ్ఞాపకం చేసినప్పుడు మీ జ్ఞాపకం వంద నేను ఎంతో మందికి సేవకులకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు వీరికి పర్లోకప్పు జ్ఞానం అనుగ్రహించి ప్రభు అని ఎందుకంటే పర్లోకప్పు జ్ఞానాన్ని నీకు అనుగ్రించబడితే తక్కినన్నీ ఆటోమేటిక్ అర్థమైపోతాయి వాక్యాలు ఏ వాక్యం పట్టుకునే నీకు అర్థమైపోతాయి సేవకులకు ముఖ్యంగా నేను ఆ ప్రార్థన చేస్తా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ బిడ్డకి ఈ బ్రదర్కి సిస్టర్కి పర్లోకొప్ప జ్ఞానం అనుకరించి ప్రభావ మీ కొరకు సాక్ష్యం నిలబెట్టుకో ప్రభు అని ప్రార్థనస్తా పర్లోకొప్పు జ్ఞానం వస్తే ఈ లోకంలో నువ్వు ఏమన్నా ఎట్లన్నా జీవించగలవు అయితే పౌలు ఏమంటుండంటే నీకు కలిగిన దేవుని కృపా వరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయించున్నాను అంటున్నాడు ఏదైనా మన జ్ఞాపకం చేస్తున్నాడు నీకు ఇచ్చిన వరం ఏంటి నీకు ఏ వరమాని వచ్చే దేవుడు ఆ వరాన్ని నువ్వు ప్రజ్వలింప చేసుకోవాలంట చెప్పండి ప్రజ్వలింపడం అంటే ఏంది అర్థం అది తెలుసా పదం ప్రజ్వలింపడం అంటే మీకు తెలుసు ఆ తెలుసు ఆ యొక్క గొర్రెలందర దగ్గర ఒక కోనేడు కలదని బాట పాడుతూ ఉంటారు మీరు అప్పుడప్పుడు దేవుడికి వచ్చిన నీళ్ళని కదిలించిపోతూ ఉంటుంది ఆ నీళ్లు ఎప్పుడు కదిలితే ఎవరు ఫస్ట్ దుంపితే వాళ్ళకి స్వస్థత అని తెలుసు మీకు అంటే కూడా కదిలించడం అని ఇంగ్లీష్లో అతని మిస్టిరింగ్ అని ఉంది స్టిరింగ్ స్టిరప్ అనుంది కాబట్టి నీకు కలిగిన ఆ యొక్క వర నేను ప్రజలింపజేసుకోవాలా ఎంతకాలము భూమి నాటి పెట్టుకుంటావు లేక సంచల పెట్టుకుంటావు పెట్టుకోవద్దు నేను అందుకే నాకు అనుగ్రహించబడ్డ వరం నాకు తెలుసు అదేం వరమో నాకు తెలుసు ఒక్కొక్క దశలో అవి ఎటువంటి వరాలు నాకు ఇచ్చినా కూడా నేను గ్రహించగలిగాను ఎందుకంటే నేను గ్రహించకపోతే దాన్ని ఎట్లా కదిలించగలను కదిలించాలా ఉప ఏళ్ళ క్రితము వరాలు ఇప్పుడు ఎట్లుండే వరాలు నాకు తెలుసు అడుగు అడుగున కాలం కాలం పోయే నా వయసు మరలే ఎటువంటి వరాలు నాకు ఇచ్చిన దేవుడు నాకు తెలుసు ఆ వరాలని నేను ఎట్లా స్టిరప్ చేస్తున్నా నీకు తెలుసు మీరు చూస్తున్నారు నాకు కాదని ఎక్కడ లేని ఎక్కడ నేను బిందలు చేయబెట్టి దోడతారు చూడండి గుంతలు చేబెట్టి దోడతా ఉంటారు అట్లా దోడతా ఉంటాను నేను ఇంకెక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తోడతా ఉంటాను నేను వదిలిపెట్టకుండా అంటే అది కదిలించడం అంటే అట్లా ట్రూత్ ఎట్లా కదిలిస్తుందో నీ బహుమాన నీ కృపవారాలని నువ్వు కదిలించుకోవాలి అట్లా ప్రజ్వలింప చేయమంటున్నాడు కదిలిస్తేనే కానీ కనిపించేది అట్లా ప్రజ్వలింప చేసుకోవాలని దగ్గర లేకపోతే నువ్వు యథావిధి జీవితం ఎప్పుడు నీ శరీరము నీవు నీ జీవితము నీ నీ కుటుంబము ఇతని ఆలోచిస్తా ఉంటావు అది కాదు సేవ అవన్నీ ముఖ్యమే ప్రాముఖ్యమే బాధ్యతలు అవన్నీ ఈ లోకం నిర్వర్తించడం సంబంధాలన్నీ ఇంపార్టెంటే కానీ వ్యక్తిగతంగా నీ జీవితంలో నీకు అనుగ్రహించబడ్డ ఈ వరాలని నువ్వు అభివృద్ధి చేసుకోకపోతే నువ్వు ఈ ముప్పై ఏళ్ళ క్రితం మీకున్నప్పుడు అట్లనే ఉన్నాట్టు నేను అనేది పాయింట్ నేను అట్లా ఉన్నాను నేను 90's లో ఎట్లున్నానో దానికి మించి 10 టైమ్స్ 20 టైమ్స్ ఇంకా మించి ఉంటాను అదే వృద్ధాత్మక సభ కూడా నేను ఇంకా డబుల్ ట్రిబుల్ అభివృద్ధి చెందుతూనే ఉంటాను ప్రభు జ్ఞానమంది నాకు తెలుసు ఎప్పుడు కనీ ఎవరు ప్రకటింపని వాక్యాలను అన్నిటినీ నేను చూడగలుగుతున్నానంటే నేను చేసుకుంటున్నాను నేను ఆ బహుమానాన్ని ఆ వరాన్ని కదిలిస్తున్నాను ఉదయం లేస్తే కదిలిస్తాను ఎక్కడ అవకాశం తప్పితే కదిలిస్తాను ఎప్పుడన్నా కానీ ఎక్కడ పోయినా కానీ ఎవరన్నా బ్రదర్ వాక్యం చెప్పండి అంటే ఏ లేదు బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్ అన్నానా నేను ఎప్పుడు అనలేదు ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో మెయిన్ వర్షిప్ లో కూడా చర్చిలో మెయిన్ వర్షిప్ లో కూడా నేను రెడీగానే ఉన్నా ఒక గంట సేపు వాక్యం చెప్పడానికి ఎందుకు అంటే నాకు అనుకరించబడ్డ ఆ వరాన్ని ఉపదేశాన్ని నేను స్టేర్ చేసుకుంటున్నాను మంచి మంచి దేవుని సేవకులు కూర్చొని నేర్చుకుని ప్రయత్నిస్తుంటారు మా దగ్గరకు వచ్చి నా దగ్గర గొప్ప అని చెప్తలేదు నేను ఎందుకు అంటే నా నేను నేర్చుకున్నది ఇది ప్రభు నుంచి దీన్ని అటస్ట్ చేయడా ఆయన చెప్తున్నాడు ఇక్కడ పౌలు కానీ నువ్వు ప్రజలింప చేసుకోకపోతే కొంతకాలం తెలుసు అయితే ముఖ్యమైన బహుమానాలు ముఖ్యమైన వరాలు నువ్వు ప్రజలింప తీసుకోవాలని నీళ్ళు ఉన్నాయి కొందరు ఉన్న కాడికి సాలని దాన్నే ప్రజలింప తీసుకుంటా ఉంటారు నేను అట్లు ఉండను ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు నా నా మనసంతా పట్లోకానికి సంబంధించినవి ఉన్నాయి ఆ ప్రపంచంలో నేను పోవాలా అని ఆ తపన నాకు ఎక్కువ నెక్స్ట్ నా సేవ జీవితం అంతా అదే నేను అట్లా ఆశ పడుతున్నా ప్రభుత్వం ఎటు తెలియదు కానీ ఆశ ఉంది ఇది సాల్వ్ ఈ సేవ చేసుకుంటూ పోతాం ఆడ ఊళ్ళెలా పోతాం ఎప్పుడు సువార్త ప్రకటి పని ప్రాంతాలకు పోతాం ఇవన్నీ ఒక కానీ నేను మటుకు ఆ ప్రపంచంలో అడుగు పెట్టాలా పట్లోకప్పు ఆ యొక్క ఆకాశ వాసనలతో నాకు అది ఉన్న ఆశ దాన్ని నేను స్టీడప్ చేసుకొని ప్రయత్నిస్తున్నాను కొన్ని అడ్డంకులు నేను నాకు తెలుసు ఎందుకంటే సైతాన్ని అడ్డగిస్తున్నాను అందులో పోనీయకుండా ఎందుకంటే ఆ సేవ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది నాకు తెలుసు అది టోటలీ డిఫరెంట్గా ఉంటుంది ఆ సేవ కానీ అందులోకి పోనీయకుండా వాడు అడ్డగిస్తుంది నాకు తెలుసు దానికి తగినట్లు నేను ఎట్లా ప్రార్థన జీవితంలో అలాగా నాకు అన్ని విధాలు తెలుసుకొని అమలు టైమింగ్ చూస్తున్నా అందుకు నాకు నీతిని జీవితం నేర్చుకోవాలి ఇంకా క్లీనింగ్ అవసరం నాకు ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం అక్కడ పోవాలంటే నేను చాలా పరిశుద్ధంగా ఉండాలా ఇంకేమన్నా పవిత్రత ఉందా అవన్నీ వెతుక్కోవాలనే వాటన్నిటి నుంచి బయట రాకపోతే మటుకు కష్టం అన్నట్టు అది చూడలేదు చాలా మంది సచ్చిపోయాక పోయి చూస్తారు కానీ మనం శరీరంలో ఉన్నప్పుడే పోయి చూడాలా అనేది నా ఆశ అనేది నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీ మనకు అదంతా మినిస్ట్రీలో చాలా రకాల కృపారాలు చూసినాము నైన్టీ టూ నైన్టీ నైన్టీ నుంచి నైన్టీ వరకు నేను ఆ సేవలు చూసిన స్వస్థతలు వి ఫలితంగా నా సేవ జీవిత విధానంలో నేను చెప్తున్నా స్వస్థతలు ఇట్లా చేయబడితే జనరల్ మన పిల్లల్ని జ్వరం విడిచిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు నిద్రపోతున్నాడు అప్పుడే లేచి ఆడుకుంటామంటూ ఇట్లా చేతుల మీద మోసుకొచ్చిన పేషెంట్స్ అని ప్రార్థన చేస్తే వాడు ఒక హాఫ్ అవర్ లో లేచి మంచిగా వాడు వాడుకొని యథావిధిగా అయిపోతున్నాడు అన్నం తింటున్నాడు ఆ అటువంటి లెవెల్లో నేను చూసిన ఆ వరం దాన్ని నేను బాగా చేసిన సిక్స్ సెవెన్ ఇయర్స్ కానీ ఆ వరము కొంత మోసకరంగా నాకు ఎందుకంటే స్వస్థత పొందుతున్నారు మనుషులు వెళ్ళిపోతున్నారు రక్షణ పొందుతలేరు స్వస్థత పొందుతున్నారు అన్యులు ఇంటికి వెళ్ళిపోతున్నారు మరి వాడి పాపాలు ఒప్పించిన వాడు నాకేమో అంత టైం నేనేమో దీన్నే కదిలించుకుంటా వచ్చిన ఈ వరాన్ని కాబట్టి ఈ వరాల గురించి నేను స్టార్ట్ చేయడం మీకు బుద్ధి వాక్యం సంబంధించిందే మనం ధ్యానిస్తాను అమ్ముపోయిన అటుపోయిన రోజు మొన్నటి నుంచి కాబట్టి ఈ అడుగు ప్రతి దశలో ప్రవచన వరానికి ఎక్కువ ప్రాధాన్యత నేను ఎందుకంటే పౌలు చెప్పింటాడు దాన్ని బహుగా ఆసక్తితో ఆపేక్షించమని నేను అందుకే ప్రవచనాలను ధ్యానిస్తాను ప్రవచన పుస్తకాలు ధ్యానిస్తూ ఉంటాను ఇది ప్రభు అలా కలిగిందా లేదా పరిశీలిస్తూ ఉంటాను ప్రభుని అడుగుతాను ప్రభు ఇది నిజమా ఉంటే ఎక్కడ ఉంది సంబంధించింది పాత నిబంధన కాలంలో ఎందుకంటే ఆయన రెండు సార్లు చూపిస్తాడు పాత వాటిని తీసుకొస్తాడు ముందుకి వెనకలికి ముందుకి వెనకలికి ముందుకు తీసుకెళ్తాడు ప్రభు ఇది గతంలో ఎప్పుడు జరిగింది చూపి ప్రభు ఇప్పుడు చూడాలా అట్లా ఎన్నో చూపించండు గతంలో జరిగినాయి పాత నిబంధన కాలంలో జరిగినాయి ప్రతం నిమానికి వచ్చే వాడికి ఎట్లా జరుగుతాయి అప్పుడు ఒక చిన్న ప్రాంతాల్లో జరిగి ఇప్పుడు ప్రపంచాత్మకంగా జరగడం ఇవన్నీ చూపిస్తుండే ప్రభు ఇప్పుడు చెప్పండి ఆర్థిక స్థితి గురించి నేను కనీసము ఒక ఏడెనిమిది సంవత్సరాలు చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జరుగుతుంది ఈరోజు మొత్తం కొలాప్స్ అవుతుంది అమెరికా నికానని దెబ్బతింటుందంట భయంకరంగా ఆ దెబ్బ మన పరిస్థితి మరీ అన్యాయం ఉంటుంది పైగా మనకి రావాల్సిన ఆయిల్ దెబ్బ తినే అవకాశాలున్నాయి మళ్ళా ఆయిల్ ప్రైసెస్ పెరగచ్చు గ్యాస్ ప్రైసెస్ పెరగచ్చు ఎందుకంటే ఆ నుర్ శర్మ అనే అమ్మాయి మహమ్మద్కి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఆ గల్ఫ్ కంట్రీస్ అన్ని మనకి వ్యతిరేకంగా వేయవచ్చు ఇంతకాలము వాటితో మంచి సంబంధాలు పెట్టుకున్నాం అన్ని తారుమారైపోయినాయి ఒక్క రోజుతో భయంకరంగా ఉంది వ్యవస్థ నేనేం భయపడతలేను కానీ ఎవరిని భయపడతలేను కానీ మన ప్రభు ఆధీనంలో మనం ఉన్నాం మనం ఆకాశవాసులం ప్రవాసం ఉంటాం ఎంత కాలం ఉండాలో అంత కాలం ఉంటాం స్థితి లేని స్థితిలో ఆయన కాపుల ధరలో ఎవరి ధరనో మనకు ఆరంభిస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన విధానం అది బుద్ధి వాక్యానికి సంబంధించిన వారం గురించి మరికొన్ని విషయాలు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ముఖ్యంగా మనం దాని మీద ముందు ఇవి సంఘ క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు సంఘ ఆదరణ కొరకు అనుగ్రహించబడ్డాయని నేను మీకు చూపిస్తానన్న మొదటి కొరతల రాష్ట్ర పత్రిక పద్నాలుగు మూడవ వచ్చటంలో ఇవి సంఘ క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు సంఘ కొరకు ఇవి కాబట్టి ఎవరికి చెప్పండి ఈ ఒక సామాన్య వ్యక్తి ఇంటి దగ్గర గురించి అలలియ పాటలు పాడుకునే వాడికి ఇవి అవసరమా ఈ వరాలు ఇప్పుడు అర్థమవుతుంది కొరకు ప్రయాస పడే ఈ వరాలు ఇస్తాడు దేవుడు ఎందుకు ఈ వరాలు సంఘ క్షేమం కొరకు ఇవ్వబడ్డాయి సంఘ అభివృద్ధి గురించి ఇవ్వడ్డాయి సంఘ ఆదరణ కొరకు ఇవ్వడ్డాయి మళ్ళీ సంఘం కొరకు ప్రయాసపడే వానికి ఇచ్చి ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు ఎందుకు ఇస్తారు దేవుడు వరాలు సంఘం అంటే ప్రపంచం ఉండే సంఘం ఏదో ఒక చర్చ గురించి నేను ప్రపంచాత్మకంగా ఉండే గొప్ప జనం గురించి మనం చెప్తున్నాం ఇక్కడ వారి గురించి వారి ఆదరణ కొరకు వారి కొరకు క్షేమం కొరకు మనము ప్రయాసపడుతున్నాం కాబట్టి మనకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు దేవుడు వరాలు ముఖ్యంగా ఆ యొక్క బయలుపరిచే వరాల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాము మొన్నట్టు నుంచి ఇది ప్రతి ప్రవక్తకి ఉన్నట్లు మనం చూస్తాం పాత నిబంధన కాలపు పుస్తకాలలో మరియు ముఖ్యంగా కొత్త నిబంధన పుస్తకాలలో కూడా బయలుపరిచేది ఉదాహరణకి చూడండి అపోకాలను చూస్తాం కదా అగబు అనే ప్రవక్త అగబు అనే ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఏమని ప్రవచిస్తున్నాడు బహు భయంకరమైన కరువు రాబోతుంది ప్రపంచమంతటా అని ప్రవచించి నేను అయితే బుద్ధి వాక్యం గురించి మనం మాట్లాడుతున్నామంటే నీకు బుద్ధి అనుగ్రహించబడతా ఉంటుంది అగబు ఏమో కేవలం ప్రవచించేట్టు మళ్ళీ బుద్ధి ఈ వరము వర్డ్ ఆఫ్ విజడమ్ బుద్ధి వాక్యము ఎవరికి అనుగ్రహించబడలా ఆ ప్రవచన వరం బుద్ధి వాక్యం ఉన్న వాళ్ళైతే చేస్తారు తెలుసా ఈ కరువు నుంచి నేను ఎట్లా బయటపడాలా నన్ను నా కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలా కరువు కాలంలో ఏమవుతుందంటే మనుషులు అవినీతికి పాల్పడతారు రూల్స్ పాటించరు లాని ధిక్కరిస్తారు పోలీస్ ని కోర్ట్స్ ని ధిక్కరిస్తారు పోయి కొల్లగొడతారు వాళ్ళకు అవసరమైన అన్ని దోసుకొని పోతారు ఆహారం కానీ ఏదైనా కానీ అన్ని రోజుకొని పోతారు మనుషులు అట్లుంటది అన్నట్టు కరువు కాలంలో దొంగతనాలు ఎక్కువైపోతా ఉంటాయి హత్యలు ఎక్కువైపోతా ఉంటాయి చంపేసి వాళ్ళ ఎన్ని తీసుకోబోతా ఉంటారు బహు భయంకరంగా ఉంటుంది అన్నట్టు ఆ దినం అది శమల సంపూర్ణంగా అయితే దాన్ని ఎట్లా తప్పించుకోవాలా నేను ఎన్నిసార్లు మీకు చెప్పింటే గతంలో ఉదాహరణకి మన దేశం మీద న్యూక్లియర్ బాంబ్ పడింది అనుకో ముఖ్యంగా నువ్వు ఉండే అందరు రచిపోతారు నువ్వు ఒక్కరిని బ్రతుకుతూ మళ్ళీ నువ్వు ఎట్లా నువ్వు బ్రతికినావు అనుకో అంత కాలిపోయింటది నువ్వు ఒక్క నువ్వు బ్రతికినావు ఎట్ల నువ్వు నువ్వు ఎక్కడో వాళ్ళు వాటర్ టబ్ ల లేక సిమెంట్ ట్యాంక్ ల కూర్చున్నావా లేక ఎక్కడన్నా భూమిలో తొవి కూర్చున్నావా గుంతలు నీ మీదికి రాలే అది రేడియేషన్ బాంబ్ ఎఫెక్ట్ నువ్వు బ్రతికినావు ఆ దేవుని కృప మ నువ్వు ఇప్పుడు నువ్వు బ్రతి మొత్తం కాలిపోయింది నువ్వు బయటకు చూస్తే అంత మాడి మస అయిపోయింది బియ్యము మాడిపేనే మాడిపోయినాయి వస్తువులు తినే ఆహార వస్తువులు అన్నీ మాడిపోయినాయి పరిశువులన్నీ చెట్లన్నీ మాడిపోయినాయి ఇప్పుడు నువ్వేం తిని బ్రతకాలా అక్కడ నీకుంది బుద్ధివాక్యం నీకు ఈ వరం ఉంటే నువ్వు ఎట్లా బ్రతకాలా అనేది నీకు తెలుస్తుంది అన్నట్టు ఓకేంగా నీ శరీరంలో అనారోగ్యం ఉంటే ఈ అనారోగ్య నుంచి ఎట్లా బయటపడాలా అనేది బుద్ధివాక్యం అనేకసార్లు ఇవన్నీ టిప్స్ ఇస్తా ఉంటా మనకి ముందుగానే ఇస్తాం కదా ముందుగానే ఇస్తాం ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో టిప్స్ ఇచ్చినవి ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ టిప్స్ పాటించిన వాళ్ళేమో మంచి ఆరోగ్యంగా ఉన్నారు ఆ టిప్స్ పాటించి వాళ్ళందరూ శ్రమలుగుండబోతున్నారు అనారోగ్య పాలై విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు లక్షల లక్షలు నేను ఇన్ని చెప్తాను అరే ఇన్ని లక్షలు నువ్వు డాక్టర్ల దగ్గర పెడుతున్నావు ఆ లక్షలలో సగం పర్సెంట్ కూడా నువ్వు అనాథలకు ఇవ్వలేదే నాలుగైదు సంవత్సరాల నుంచి బుద్ధి ఎక్కడ ఉంది బుద్ధి వాళ్ళకి ఈ వారం లేదు వాళ్ళకి దేవుడి బిడ్డలకి బుద్ధి లేదు ఈ విషయంగా జ్ఞానం కొద్దు బుద్ధి కూడా కొద్ది ఉంది వాళ్ళకి ఈ బుద్ధి జ్ఞానాలకి కనెక్షన్స్ నేను చూపిస్తా ఈ రెండు వరాలు ఎట్లా పోతుంటాయి ఒకదాని వేంబడో ఒకటి అనేది బుద్ధి వరం ఉన్నవాడు జ్ఞానం కూడా కలిగి ఉంటాడు ఎందుకంటే ఇవి కనెక్ట్ అవుతాయన్నట్టు అది నేను చూపిస్తా అనేది తర్వాత చూడండి రాబోదినలలో ఎట్లా జీవించాలనేది ఈ బుద్ధి వాక్యం పెచ్చరిస్తుంది ఎందుకంటే ఈ బుద్ధి వాక్యము ప్రవచన వరానికి కూడా కనెక్ట్ అయ్యిందని నేను మొన్న చూపించిన మీకు ప్రవక్తకి ఇది వరం ఎట్లా బ్రతకాల ఉదాహరణకి ఏలియా కాలంలోన ఎలిషా కాలంలో ఎవరైనా హెచ్చరించండి కరెక్షన్స్ చేయండి అన్న కరువు కాలం అది బైబిల్లో ఎలిష బైబుల్లో ఎన్ని కరువు కాలాలు ఉన్నాయో ఒకరోజు చూపిస్తా ఏ కాలంలో ఏ ఏ వ్యక్తి కాలంలో ఏ భక్తుని కాలంలో కరువు ఉండే అట్లా ఎన్ని కరువు కాలంలోనే అవన్నీ విస్తాం ఒక రోజు అయితే ఎలిషా కాలంలో ఒక కరువు వచ్చింది ఆ కరువు టైంలో ఏం తినని తిండలేదు మనుషులు ప్రవక్తలకు ఏమి ఇస్తలేరు బాగా అర్థం చేసుకోండి ఆయన కదా ఎలిష మళ్ళీ ఎలిష ప్రవక్త కదా మళ్ళీ కరువు కాలంలో ఆయనను పోషించారు కదా దేవుడు ఎవరు ఇస్తలేడు ఏమని అది ఇచ్చాడు ఏం లేదు అప్పుడు ఏం జరిగింది శిష్యులలో ఒకడు పోయి అడు తోటలకు పోయి ఏంటో ఆకులు గోచుకొచ్చిండు అవి పాయిజనస్ ఆకులు అంటే ప్రవక్త శిష్యులకు కూడా తిండికి ఎంత కష్టం అయితే వాళ్ళు ఏదో ఆకులు కేవలం ఉడకబెట్టుకొని తిన్నారు కడుపు నింపుకోవడానికి మనకు పరిస్థితి అట్లా ఆకురంలు తింటారు అవడన్నా మనది ఓన్లీ ఆకురల్ వేసుకోవాలా ఇంకేదైనా వేసుకోవాలా ఫ్రై చేయాలా మంచిగా ఎల్లిపాయలు వేయాలా మిరపొడి బాగా ఫ్రై చేసి శనగపప్పు వేసి మంచి ఫ్రై చేసి తింటేనే తినబుద్ధి అవుతుంది కదా అది తినలే మనం ఆకురలు పాపం వాళ్ళు పాయిజనస్ ఆకురలు తెచ్చిపెట్టుకున్నాడు వాడు తెల్వక్క పాపం పాస్ట్ ఆ శిష్యుడు బుద్ధి వాక్యం లేదు జ్ఞానవాక్యం లేదు అక్కడ ఆ శిష్యునికి జ్ఞానం ఉనింటే అరే ఇది పాయిజనస్ ఆకు కదా అని తేక కానీ అది తెచ్చేసుకున్నాడు ఉడకబెట్టిండ్రు తింటుంటే ఇంత విషయం ఉంది ఎవడు గ్రహించాడు వాడికి జ్ఞానవాక్యం ఉంది వాడికి బుద్ధివాక్యం ఉంది ఇది పాయిజన్ అని చెప్పగలుగుతున్నాడు ఒక శిష్యుడు అప్పుడు తెలిసిన ఏం చేసిన మీకు తెలుసు పిండి తీసుకొచ్చి అందులో కలిపిండు కదా చిన్న పిండి ఇంత చేత్ని పిండి తీసుకొని అందులో కలిపితే ఆ పాయిజన్ అంతా పోయింది అది ఆత్మీయ సత్యం మనకు తెలుసు ఆత్మీయ సత్యం ఏంటంటే పాయిజన్ మృత్యువు పిండి విత్తనము ఏసుబ్రోగ సాదృశ్యం రొట్టెకి సాదృశ్యం మన్నాకి సాదృశ్యం అది మరణాన్ని కొట్టివేస్తుంది అవన్నీ ఆత్మీయ సత్యాలు అవి అవి ఎట్లా బయటపరచబడతాయి నీకు చెప్పండి బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం అనే వరాలు ఉంటేనే కానీ అర్థం చేసుకోలేవు వాటిని చెప్పలేవు కూడా మరి వరం ఉండే ఇది కరెక్ట్ సొల్యూషన్ కడుపు నొప్పి వస్తే ఇది ఎక్కడి నుంచి వస్తుంది కడుపు నొప్పి తలనొప్పి నేను చాలా సమాచారం చెప్పేటండి తలనొప్పులు ఎందుకు వస్తాయంటే డైజెషన్ ప్రాబ్లం నుంచి వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా నేను చాలా మందికి నువ్వు సరిగ్గా నువ్వు తిన్న ఆహారం డైజెస్ట్ కాకుండా నీకు తలనొప్పులు వస్తాయి తలనొప్పి తలకు సంబంధించింది అనుకుంటారు కానే కాదు అది నీకు అజీవిత కూడా తలనొప్పి వస్తుంది నీకు కడుపులు ఏదైనా సమాచారం తలనొప్పి వస్తుంది అందుకే నేను ఏం చేస్తానంటే ఎవరికైనా తలనొప్పి వచ్చిందంటే ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా డిస్పిరిన్ ట్యాబ్లెట్ ఇస్తా డిస్పిరిన్ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది అది తల మీద పనిచేయదు అది అది కడుపు మీద పనిచేస్తుంది మొత్తం కడుపులో ఉన్నదాన్నంతా డైల్యూట్ చేసి పడేస్తుంది బ్లడ్ని బ్లడ్ని పల్చగా చేస్తుంది ఆ మెడిసిన్ బ్లడ్ని పల్చర్ చేసినప్పుడు ఏమవుతుంది బ్లడ్ స్పీడ్ గా పరిగెత్తది బాడీలో అప్పుడేమవుతుంది ప్రతి అవయవానికి సరైన పాలలో రక్తం ప్రసరించినప్పుడు అవి సరిగా పనిచేస్తాయి ఒక జస్ట్ పది నిమిషాలలో నొప్పిపోతుంది కానీ మళ్ళా తర్వాత పిచ్చి పిచ్చి తినేస్తాం కదా మనం పచ్చి ఆహారం తినమని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వినరు ఉడికియే తింటారు ఉడకబెట్టే తింటారు ఉడకబెట్టిందే మళ్ళా ఉడకబెట్టే తింటాం ఇది అన్నట్టు జ్ఞానం కాబట్టి ఈ బుద్ధి వాక్యం వరం గురించి మనం ధ్యానిస్తున్నాం ఏంటంటే ప్రభువే దేవుడే అది తన అది రహస్యమందు ఉన్న ఆ బుద్ధిని మనకు అనుగ్రహిస్తున్న దిశ అది ఒకసారి చూడండి మొదటి కొంతులు రాసిన పత్రికలో చూస్తాము దాన్ని మొదటి కొరింతలు రాసిన పత్రిక అది పోయిన వరకు నేను చూపించాను మీకు రెండు రోజుల క్రితం రెండవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తున్నాం అది మొదటి కొరితలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుని జ్ఞానము మరమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేందు జగత్ ఉత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము దాన్ని నియమించను కాబట్టి వీటన్నిటినీ దేవుడు ఎప్పుడో భద్రపరిచండి మన కొరకు అని చెప్తుడు అయితే ఈ బుద్ధి వాక్యం దేనికి సంబంధించిందంటే రహస్యం అందున్న వాటిని బయటికి తీసుకోవడానికి కొరకు అంతకుముందు ఎవరికి తెలవని అన్నట్టు ఈ సృష్టిలో అంతకుముందు ఎప్పుడు బయలుపరచడం నువ్వు బయటకు తీసుకొస్తున్నావు నీకు ఆ వరం ఉన్నట్టు అంతకుముందు ఏ సేవకులు ఏ పాస్టర్లు చెప్పని వాక్యాలని నువ్వు బయటికి తీసుకొస్తున్నావు అంటే ఈ వరం ఉన్నట్టు అది మనం చూసినాము మొన్నటి దినంనా దావీదు ఎన్ని కీర్తనలు రాసేటండు దగ్గర దగ్గర డెబ్బై ఐదు డెబ్బై మూడు కీర్తనలు రాసేసి మనం చూస్తా ఉన్నాం దావీదే కాదు దాని ఆసా తన కుటుంబకులు ఒక దగ్గర దగ్గర కీర్తనలు రాసినారు మనం చూస్తాం అంటే ఆశా కుటుంబానికి ఆ వారం ఉంది దాని కొర ఉప్పుమార్ల గురించి చూస్తాం వాళ్ళు పదకొండు సామెతాలు రాసిన కీర్తనలు రాశారు సార్ కీర్తనలు రఘుకుమార్లు దాని తర్వాత హేమాను అనేవాడు ఆ యొక్క కొరహు కుమారుతో పాటు కలిసి ఒక ఒక కీర్తన రాసిండు తర్వాత సొలోమోను రాజు రెండు కీర్తనలు రాసిండు మూసే ఒక కీర్తన రాసిండు తొంభై మధ్య ఏమంత అదే అనేవాడు ఒక కీర్తన రాశాడు అట్లా ఇంకా తగ్గిన చాలా ఒక నలభై నలభై యాభై మంది కీర్తనలు రాశాడు ఎంతో మంది ఎంతమంది రాసిండు దావిగొక్కడే డెబ్బై ఐదు రాసిండు కీర్తనలు అంటే డెబ్బై ఐదు అధ్యాయం దాని తర్వాత ఆసాపు అధ్యాయ ఆసాపు రాసింది పన్నెండు కీర్తనలు కురహు కుమారులు హేమాను సొలమును మోసే హేతాను ఎరత్ ఇంతమంది ఈ రాయగలిగినంటే వాళ్ళకందరికీ ఆ వారం ఉన్నట్టే కదా చాలా మందికి ఉంది ఆ మనం చూస్తున్నాం అది అయితే ఇది ఇప్పుడు ఒకసారి నేను దీన్ని కొన్ని పాయింట్స్ మీకు హెచ్చరించి వరంకు సంబంధించింది ఈ బుద్ధి మరియు జ్ఞానం ఈ రెండు చాలా దగ్గర దగ్గర సంబంధాలు ఉంటాయి కానీ అవి వ్యత్యాసాలు వాటిలో ఉదాహరణకి బుద్ధికి సంబంధించింది ఏంటంటే అది బహు ప్రాముఖ్యమైన వరం ఎందుకంటే ఉదాహరణకి చూడండి మనము అపోస్త కాలంలో చూస్తాం చూడండి అపోస్త కార్యము దానికి ముందు ఆ పుస్తకానికి ముందు ప్రసంగి ప్రసంగిలో కొన్ని సంవత్సరాల క్రితం మనం ధ్యానించాము ప్రసంగిలో ఈ వాక్యాలని చూడండి ప్రసంగి పద అధ్యాయము పదవచనం ఇది నీకు అర్థమైతే బుద్ధి ఎంత నీకు చూడండి ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవాలేను కాదా ఇనుపం ఇనుపాయుధం అంటే నేను ఏం మాట్లాడతాడు ఉదాహరణకి గడ్డపార అనుకోండి లేకుంటే గొడ్డెలి అనుకోండి పత్తి కూడా కావచ్చు కదా గడపార నేను ఆ రోడ్ల మీద వాళ్ళు తోతుంటే చూస్తాను కదా పని వాళ్ళు అది కింద మొద్దైపోతే బహు కష్టపడతా ఉంటారు అదేమో అంత సునీయసంగా దిగదు కిందికి అట్లా నేను కూడా అంతే కదా గొడ్డెలి మొద్దైపోతే నువ్వు ఎంత కష్టపడాల్సి ఒక చెట్టును కొట్టడానికి ఎంత కష్టపడ్డా చెట్టు అంత తొరగారు కదా అదే పదును పట్టినాం అనుకో దాన్ని పదును పెడితే పర్ఫెక్ట్ గా ఇట్లా ఇట్లా వెడ్జి లాగా కట్ చేయాలట సైడ్కి వేసి కొట్టాలట స్ట్రైట్ కొట్టకుండా క్రాస్గా వేసి కొడితే చాలా త్వరగా కట్ అయిపోతుంది చెట్టు అది జ్ఞానం అన్నట్టు అర్థమవుతుందా జ్ఞానం అనేది ఇది బాగా అర్థం ఎందుకంటే కార్యసిద్ధికి ఇది చాలా అవసరం అంట ఇక్కడ జ్ఞానం ఉంది కానీ ఇంగ్లీష్ లో విజ్డమ్ అనే ఉంది లేదా బుద్ధి అనే ఉంది అంటే ఇవి రెండు కలిసే ఉంటాయి కాబట్టి అట్లా చెప్తున్నాడు అక్కడ ప్రతి ప్రతి విషయంలో ప్రతి సమస్యలో నీకు సపోజ్ ఒక సమస్య వచ్చింది అనుకోండి అసలు ఏం చేయాలి అర్థం కాదు కొన్నిసార్లు నీకన్నా నాకైనా కానీ చాలా కష్టం అనిపిస్తుంటుంది ఎట్లా లాస్ట్ ఒక రెండు సంవత్సరాల క్రితం నీకు భయంకరమైన వర్షం పడి హైదరాబాద్ అంతా ఫ్లడ్ అయిపోయి ఇల్లు ఇటు వాడు రెండు రూట్లు కట్ అయిపోతున్నాయి ఇంటి మధ్యలో మేము ఉంటాము మాకు ముందు ఉండే రోడ్ కట్ అయిపోయింది మాకు వెనకాల ఇంకో రోడ్ కట్ అయిపోతుంది మేము రోడ్ రోడ్ రెండింటికి మధ్యలో మళ్ళీ పాపకి ఇంకా అమెరికాకి పోవాలకి లోన్స్ అవన్నీ శాంక్షన్ అయిపోయినాయి మళ్ళీ వాడు బ్యాంక్ వాడు రావాలంటే మా ఇంటికి చెక్ చేయాలేవాడు నిజంగా వీళ్ళకి ఇల్లు ఉందా లేదా అని చెక్ చేయాల వాడు రావాలంటే రెండు రూట్స్ కట్ అయిపోయినాయి వాడికి ఎట్లా రావాలా ఎంత లేట్ అయితే పాపకి అంత లేట్ అయిపోతుంది స్టడీస్ ఒకసారి లేట్ అయిపోతే సిక్స్ మంత్స్ లేట్ పోల్సి వస్తుంది మళ్ళా కాలేజ్కి అంటే సిక్స్ మంత్స్ లేట్గా మళ్ళా కోర్స్ అయిపోతుంది ఎట్లా అన్నా సరే ఇప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం బ్రవ్వా ఎట్లా ప్రభావా అని అప్పుడు కుటుంబం లెవెల్లో కూడా దేవుడు ఎవరో ఒకరి ద్వారా యొక్క సొల్యూషన్ ఇస్తూ ఉంటాడు అయితే మా భార్య చెప్పింది మా బాబు కూడా దానికి సపోర్ట్ ఇచ్చిండు కరెక్ట్ టైం ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో ఒక సందు ఉంది ఆ సందు కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతా ఉంటుంది వెళ్ళిపోయినా కాదు దగ్గర దగ్గర నారపల్లి అటు దిక్కేటో వెళ్తుంది అక్కడి నుంచి పోవచ్చు అన్నాడు సో అంటే నాకు అప్పుడు అనిపించింది మేమంతా ఫ్యామిలీ లెవెల్లో ప్రార్థన చేస్తున్నాము కానీ ఆ వరము ఒకరి ద్వారా యాక్టివేట్ అయ్యింది మా భార్య ద్వారా ఆమెకుంది ఆ వరం ఆమె ఆమె గ్రహించడం ద్వారా రూట్ అనేసి తర్వాత మా బాబు కూడా ఉన్న వరం కాబట్టి గుర్తించగలిగిండి ఆ రూట్ కాబట్టి ఇది ఫ్యామిలీ లెవెల్లో ఎన్నిసార్లు నేను చూసినాను మా చిన్ననాటి రోజుల్లో కూడా ఈ వరము ఎవరికొకరికి అనుగ్రహించబడుతుంది మంచిగా భక్తిపరంగా ఉన్న వాళ్ళకి ఆ సొల్యూషన్స్ అన్నట్టు సమస్యల మీద సొల్యూషన్స్ అది బుద్ధి వాక్యం అన్నట్టు అది తీసుకుందండి సామెతల గ్రంథంలో కూడా చూస్తాం ఈ వాక్యం చూడండి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం రెండవ వచ్చిన జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞాన అంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూడో వాక్యములు కుమరించును కాబట్టి ఈ బుద్ధి జ్ఞానము ఒకదాని మేము కూడా వెళ్తా ఉంటాయి ఈ వాక్యములలో కూడా వాళ్ళు తర్జుమా చేసేటప్పుడు తెలుగులో కొన్నిసార్లు బుద్ధికి జ్ఞానం అని జ్ఞానానికి బుద్ధి అని రాస్తున్నారు చూడండి బుద్ధిహీనుల నాలు జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలుకును కానీ బుద్ధిహీనుల నాలుక నోరు అంటే జ్ఞానహీనులని చెప్పొచ్చు కదా లేక ఇక్కడ బుద్ధిమంతుల నాలుక అని చెప్పొచ్చు కదా ఇదే ఉంది సర్జమాలో జరిగే సమస్యలన్నీ కాబట్టి జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞాన అంశంలు పలుకును అంటే మనోహరం అంటే తెలుసా మీకు ఆనందం వాళ్ళు చెప్తున్న వాక్యాలు వింటున్నంతసేపు ఆనందం మీకు అదే బుద్ధిహీనులు చెప్తే వాక్యాలు ఎట్లుంటాయి అంత నిరుత్సాహంగా ఉంటుంది బ్రదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అది అట్లా కదా ప్రార్థన చేద్దాంలే అని పెట్టి చేసేసి పంపించేస్తారు కానీ మనం అట్లా ఉంటాం ప్రార్థన చేసి సొల్యూషన్స్ ఇస్తాం ఎందుకంటే మనం సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళం కదా అది కూడా వరమే కదా అద్భుతాలు ఎట్లా జరుగుతాయి చెప్పండి అద్భుతాలు అంటే కేవలము ప్రభు వచ్చే చేయాలా అద్భుతం నీ సేవలో కూడా అద్భుతాలు చూడాలా అది విశ్వాసపూర్వకంగా ముందుకు పోయి కాబట్టి అపోస్ల కార్యంలో ఒక స్థితి ఏర్పడింది సంఘంలో బుద్ధి వాక్యం ఎట్లా పనిచేస్తుందని చూడండి అపోస్ల కార్యము పదిహేనవ అధ్యాయంలో ఈ బుద్ధి వరము ఎట్లా పనిచేసింది అనేది మనం అర్థం చేసుకోవాలాం పదిహేనవ అధ్యాయం అపోస్ల కార్యము పదిహేనవ అధ్యాయము ఇంకొక చెప్పలేని వాక్యాన్ని ముగిస్తాం ఇంకటి గంట అయిపోయింది ఆల్మోస్ట్ పంతొమ్మిది ఇరవై వర్షాలలో ఇక్కడ ఏం జరుగుతుందంటే మొట్టమొదటిసారి అన్యులు సువార్తను స్వీకరించిరి అన్న అంశం అన్నట్టు పదిహేనవ అధ్యాయం అంతా కాబట్టి ఈ అధ్యాయంలో అన్యులు సువార్తని స్వీకరించింటారు రక్షణకారం జరిగింది అని పెద్దలు తెలిసింది సంఘంలో అప్పుడు అన్యులు మార్పు అన్నప్పుడు మరి వాళ్ళని ఎట నడిపించాలి దేవుని వాక్యంలో అది అక్కడ పాయింట్ అన్నట్టు చూడండి పంతొమ్మిదవ వచనంలో కాబట్టి అన్య నుండి దేవుని వైపు తిరిగి తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టవద్దు కష్టపెట్టక అని చెప్తాడు అయితే ఇది బుద్ధి అన్నట్టు బుద్ధి వాక్యం ఏంటంటే అన్యజనులు వాళ్ళకి పాత నిబంధన ఏం తెలియనప్పుడు వాడు దేవుణ్ణి స్వీకరించినప్పుడు నువ్వు పాత పెడితే వాడు పరిగెత్తిపోతాడు ప్రతిరోజు అనుదిన బరులు పోవాలరా నువ్వు ఏడాదికి ఒక రోజు నువ్వు అంటే వాడు పరిగెత్తిపోతాడు మళ్ళీ ఎప్పటికి రాకుండా ఈరోజు అట్లనే జరుగుతుంది చాలా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్ని ఎందుకంటే మనం పెట్టే భారాలే అలాగే దశాంభావాలు తీసుకున్నారా కానుకలు తీసుకున్నారా మీ ఇంటికి ఏం ఇస్తావు మా ఇంటికి ఏం చేస్తావు అది కదా జ్ఞానహీనుల మూడుల విధానాలు మనం అట్లా మాట్లాడడం కదా ప్రభులో స్వాతంత్రం ఉంది పరశుధాత్మలో స్వాతంత్రం ఉంది అవి మనకు చెప్పాలా అయితే ఇక్కడ విధించాడు అన్య జనులు కాబట్టి ఇది ఎవరు చెప్తున్నారంటే యూ యాక చెప్తున్నాడు యాక ఈ ఇంతమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ నూట మంది అపోస్తులున్నారు ఇక్కడ చూడండి ఆరో వచ్చ అప్పుడు అపోస్తలను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించటకు కూర్చి కూడి వచ్చిరి ఎందుకు అంటే కొత్తగా రక్షణ వారిని కొందరు బలవంతం చేశారట అదే మీరు సున్నతి పొందాలని మొదటి క్వశ్చన్ కొందరు యూదంగి నుండి వచ్చి మీరు మోస నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించి అయితే అక్కడ పౌలుకి బర్ణబాకు పౌలుకును బర్ణబాకును వారితో విశేషంగా తర్కం జరిగిందడ పౌలు బర్ణబా అవసరం లేదంటారు వాళ్ళు ఏమో కొందరు వచ్చి ట్రెక్క నుంచి వచ్చిన వాళ్ళు ఎర్సు చర్చి నుంచి వచ్చారు వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళే పదమూడో వర్షం చూడండి ఇంతమంది సేవకులు ఉన్నారు పౌలు ఉన్నాడు బర్ణబా ఉన్నాడు వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళ మీద భారం పెట్టద్దని ఎంతమంది ఏమేమో ఏమేమో మాట పేతులు కూడా ఏమో ఉన్నాడు అక్కడ పేతురు కూడా డెసిషన్ తీసుకుంటలేడు అప్పుడు పదమూడవ వర్షంలో యాకోబుకి వచ్చింది బుద్ధి యాకోబుకు ఉంది బుద్ధివరం చూడండి యాకోబు ఇట్లానే సహోదరుల నా మాట ఆలకించండి ఇది మనం గ్రహించాలి మనం కూడా సేవలబోతుంటే బ్రదర్స్ అందరు ఏదోదో మాట్లాడుతుంటారు ఒక్కరికి వస్తుంది ఆ జ్ఞానం ఆ బుద్ధి వాళ్ళు చెప్పిదే ఫైనల్ అన్నట్టు అది అందరికీ నచ్చాలి అది పాయింట్ జ్ఞాన బుద్ధి వాక్యం ఏంటంటే ఆ వరము నీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ బయటికి అది తనకు నచ్చాలి ఇంత పెద్ద చర్చి ఇంత పెద్ద చర్చలో గడబడైతుంది అనులంగా జబర్దస్తి సున్నతి చెప్పి అల్లా అప్పుడు యాకోబు ఇట్లా అంటున్నాడు యాకోబు ఏమంటున్నట్టు అక్కడ యాక్చువల్ ప్రవక్త తీసుకుంటాడు చూడండి పద్నాలుగు వర్షాలు అనిజం దేవుడు తన నామం కొరకు ఒక జనం ఏర్పరచుకు పంటకును వారిని ఏలాగ మొదట కటాల్చించను సుమయును వివరించి ఉన్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యంలు సరిపడి ఉన్నవి యాక్చువల్గా ఆమోసు ప్రవక్తకు సంబంధించిన విషయాలు మాట్లాడుతుంది ఇక్కడ ఆమోసు ప్రవచనాలు ధ్యానించే ఇది అర్థమైందన్నట్టు మీరు తర్వాత చూడండి నేను ఇక్కడ అంత డీటెయిల్ గా చూపించాను వారు చాలించిన తర్వాత యాకోబో ఇట్లా సహోదరు అన్న మాట అనిపించండి ఇది ఇందుకు ప్రవక్తల వాక్యంలు సరిపడి ఉన్నవి ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చాను ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషులలో కడమవారిను నా నామమును నా నామం ఎవరికి పెట్టబడనో ఆ సమస్తమైన అన్యజన్లను ప్రభువును వెదుగునట్లు పడిపోయిన దావిదు గోడారంలో తిరిగి కట్టెదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలబెట్టేద్దనని అనాధికాల నుండి ఈ సంగతులు తెలియపరిచైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయపడి ఉన్నది కాబట్టి అనజనలలో నుండి దేవుని వైపు తిరిగిన వారిని మనము కష్టపెట్టక చూడండి ఆమోసు గ్రంథంలో ఉన్న విషయాన్ని యాకోబు ఒకడే గ్రహించగలిగిండు యోగలు గ్రంథంలో ఉన్న విషయాన్ని పేతులు ఒకడే గ్రహించగలిగిండు ఇప్పుడు మీకు అర్థమవుతుందా ప్రవచనానికి బుద్ధి వాక్యానికి కనెక్షన్ ఇది యాకోబుకి బుద్ధి వాక్యం చెప్పే జ్ఞానం కాబట్టి పెద్దలందరూ గడబడ్లలో గడబడ్ల కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లు ఉంటే ఈయన లే శిలవాడి చెప్తే ప్రవచనం ఇట్లా చెప్తుంది అని చెప్పగానే అందరు సైలెంట్ అయిపోయినారు బుద్ధి వాక్యం అట్లా సమాధానం తీసుకొచ్చింది ఆ చర్చలు ఆ రోజు ఎందుకు బుద్ధి వాక్యాలు కొద్దు నాకు అర్థం కావట్లేదు చర్చ వల్ల కదా పెద్ద పెద్ద చర్చస్ కొట్లాటలు స్వార్థము ధనాపేక్ష రక్తపాతము ద్వేషము అందరు నరహంతకులు అయిపోయినారు పెద్ద పెద్ద దైవజనులు నరహంతకులు ద్వేషం తన సహోదరు మీద ద్వేషం పెట్టుకుంది కాబట్టి వారిని ఎట్లా కష్టపెట్టొద్దు అని చెప్తుండూ అది జ్ఞాన అది బుద్ధివాక్యం విగ్రహ సంబంధమైన అపవిత్రతను జానత్వమును గొంతు చంపిన దానిని రక్తమును విసర్జించటకు వారికి పత్రిక రాసి పంపవాలి నా అభిప్రాయం ఇవి తప్ప ఏవైనా వాళ్ళ మీద ఇంకేం భారం పెట్టద్దు అని తప్ప ఏదవి విగ్రహ సంబంధమైన అపవిత్రత జారవము గొంతు చంపిన దానిని గురించి రక్తమును విసర్జించటకు వారికి పత్రిక వ్రాసి పంపాలన్న అభిప్రాయం ఇది ఆయన చెప్పింది అయితే ఇది నిజంగా కరెక్టా అయితే ఇరవై రెండవ వచనంలో ఎంత మటుకు మనుషులు దీన్ని స్వీకరించిండ్రు అనేది అక్కడ చూడండి ఇరవై వచనం ఇక్కడికి నేను క్లోజ్ చేస్తా వాక్యం వీరు వ్రాసి వారి చేత పంపినది ఏమనగా సహోదరును అంత్యోకలోను శరియాలోను కిలికియాలోను నివసించారు నెలగా నుండినారు సహోదరులకు శుభము అయితే కొందరు మా ఇద్దరు తమ బోధ చేత మిమ్మల్ని మీ మనసును చెరుపుచున్నారని మింటిమి వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనసును ఏర్పరిచి మన ప్రవేణ ఏసు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్ణబా పౌలను అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుద్ధం అని మాకందరికీ ఏకాభిప్రాయం చూడండి చివరికి మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది బుద్ధి వరము ఉన్న సంఘాలలో ఇది కార్యం జరుగుతుంది అందరికి ఏకాభిప్రాయం వస్తుందంట ఎందుకంటే యాకబు చేసిన విషయం ఏంది యాకబు చెప్పిన వాక్యం ఏంది ఆంబూసు గ్రంథంలోని వాక్యం చెప్పిండు అన్యజనుల్లో దేవుని చింతకు అని కాబట్టి వారి మీద మనం భారం పెట్టద్దు ఆచారాలు కేవలం ఒక నాలుగు తప్ప ఇంకా ఏమి కూడా వాళ్ళు పాటించడానికి అవసరం లేదు సున్నతి అవసరం లేదు శుద్ధీకరణ అవసరం లేదు బలు అరసం అవసరం లేదు అయితే చర్చి మొత్తం పెద్దలకందరికీ పౌలు బర్ణబ వీళ్ళందరూ ఇంకా పెద్దలందరూ ఉన్న పేతులు ఉన్నక్కడ మాకందరికీ ఏకాభిప్రాయం కలిగేను చాలా తేటగా చెప్తున్నాడు ఇరవై రెండో వర్షాలు కూడా చూసినాము నచ్చింది ఇరవై ఐదు వర్షంలో నచ్చింది అంటున్నాడు విసర్జనని మరి మరి కొంచెం కిందికి పోతే కాగా యూదాను శీలను పంపిణాన్నాము వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు యూజ్లో కర్పించిన వాటిని రక్తంను గొంత పిసికి చంపిన దానిని జాతకంను విసర్జిపోవాలను ఈ అవసరమైన వాటికంటే ఎక్కువైన ఏ భారంను మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకును తోచెను ఇది పాయింట్ ఇక్కడ వాక్యాన్ని ఆపేస్తా నేను ఇరవై తొమ్మిదో ఇది ఎట్లా సమాధానం వచ్చింది ఈ సమస్యలో అంటే చెప్తున్నాడు మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది ఇరవై ఆరవ వచ్చినం తర్వాత ఇరవై తొమ్మిదో వచ్చిన పరిశుధాత్మకును మాకును తోచాను కాబట్టి ఈ వరము ప్రతి చర్చిలో ఉండాలా ప్రతి ఫ్యామిలీలో ఉండాలా లేకపోతే రెండు కొలాబ్స్ అవుతాయి ఒకవేళ మీకు వరం ఉంటే బాగా వాడండి విపరీతంగా వాడేసండి అందరి క్షేమం కొరకు వాడేస్తా పోండి మీకు వచ్చిన జ్ఞానం అంతా వాడేసేయండి బుద్ధి అంతా వాడేసేయండి అందరికీ చెప్పేసేయండి అనేక పర్యాని చెప్తా ఉంటాను మీ వంటగదిలో కత్తి ఉందా అంటే ఉంది అంటారు బ్రదర్ సిస్టర్స్ మొండిదా తేజ్దా అంటే రెండునే బ్రదర్ మొండిది ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే అట్లా పైన షెల్ఫ్ లో పెట్టినాం బ్రదర్ ఎంతకాలం నుంచి బ్రదర్ అంటే రెండు సంవత్సరం ఏం బ్రదర్ అరే నువ్వు షెల్ఫ్ లో స్థలాన్ని వేస్ట్ చేస్తేవి నీ మైండ్లో స్థలాన్ని కూడా వేస్ట్ చేస్తే దానికి పనికిరాని కత్తిని ఎందుకు పెట్టుకోని ఆ స్థలం వేస్ట్ కదా అరే కాదు నీ మైండ్లో కూడా వేస్ట్ అయిపోయింది ఏ స్థలం అర్థమవుతుంది ఇప్పుడు మీకు బుద్ధి అంటే దాన్ని వాడనన్నా వాడు తేజన్న చేస్తూ ఇందాక వాక్యం చూపించినట్లు సాను తల చూపించిన వాక్యం పదార్థ అధ్యాయంలో లేకపోతే రోడ్లే పడేసే రాదు లేకుంటే ఇంప సామానం కమ్మే రాదు పాత అసలు జమ చేసి ఎందుకు జ్ఞానం లేదు మనకి తక్తమైన కాడికి క్లీన్ పెట్టుకోవాలి అది ఇంటిని వస్తువులు జమ చేసి జమ చేసి వాడనే వస్తువులు మాడి మసైపోయిన గిన్నెలు పైన ఎత్తి పెట్టుకోవడం ఎందుకు వాడిని కదా వాడికన్నా లేకంటే పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఎప్పుడు మనము ఈ బుద్ధి తెచ్చుకుంటామో మనకు తెలియదు కానీ ఈ వరము క్రైస్తవ సంఘంలో సమృద్ధిగా రావాలని మనం ప్రార్థిస్తాం పరశుధర వరు మీకు వందాలైనా కనికరం చూపించమని ప్రార్థిస్తాం ఎవరి మీద ద్వేషం లేదు అయినా ఈ వరము లేకపోవడం వల్ల సంఘాలు చిన్న భిన్నమైపోతున్నాయి పెద్ద పెద్ద సంఘాలు ప్రభు మాకిది సమంజసం అన్నారు వాళ్ళందరూ యాకబు చెప్పిన ఆ సొల్యూషన్ మాకిది సమాధానం అన్నది పరిశుధాత్మక కూడా తోచింది సమాధానంగా అణిలకు కూడా సమాధానం అనిపించింది ప్రభు అక్కడ ముగ్గురికి సమాధానం అనిపించింది ప్రభు ఆ వరం యొక్క పరిణామం అటువంటి వరాలు అనుగ్రహించి మహిమనందమని స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవము తండ్రి జీవాధిపతి సర్వనదుడా నీకు వన్నాను గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలప్పులు నిలబెట్టిన ప్రభావ దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి అయినా నూతన దిను నీకు ఎంతో వన్నాాలని పెంచుకుంటున్నాయినా గొప్ప దేవ యొక్క మధ్యకాల సమయంలోనైనా మీకు స్వరం మీద దాన్నితో మాకు బుద్ధి వాక్యం జ్ఞాన వాక్యం గురించి మీరు మాతో మాట్లాడినావు ప్రభావా నైనా ఏసయ్యా ఈ తో మేము పోల్చుకుంటే ప్రభావ మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రభావ ఈ రోజు ప్రభా వాటిని మాకు చూపించినారు ప్రభావ వాటి నుంచి మేము త్వరగా మేము బయటకు రావాలో ప్రభావ వాటి నుంచి మేము మాలో ప్రభా స్వనీతి గాని ప్రభావ ఇంకేమన్నా దుర్నీతి ఉంటే ప్రభావ త్వరగా వర్తించి మేము బయటకు రావాలో ప్రతి దశలో మేము పరిశీలించుకోవాలి ప్రభావ నీతిగా న్యాయంగా మేము జీవించాలా ప్రభావ గొప్పదేవ మాకు చూపించమని ప్రాదిష్టం త్వర నుంచి మేము వర్తించి మేము బయటకు రావాలో ప్రభావ మీ కృప చూపించమని ప్రాదిష్టం మీ కైంకర్యం చూపించినైనా నీకు వన్నాలేసయ్యా గొప్పదేవ ఆ రీతికి ఉంటేనే ప్రభావ గిఫ్ట్స్ మాకు అనుగ్రించబడతా మీరు హెచ్చరించినారు ప్రభావ గొప్పదేవ నా తండ్రి ఆ రీతిగా ప్రభావ నైనా మాకు ప్రతి వరాలు ప్రభావ నైనా వాటిని మేము ప్రజ్వలింప కాబట్టి నైనా ప్రజ్వలింప మీ కృప అనుగ్రహరించమని ప్రాదిష్టమైన గొప్పదేవ ఏ ఒక్క వరం కూడా ప్రభావ నిర్లక్ష్యంగా మేము భూమిలో పాతపడడానికి వెళ్లేదు ప్రభావ అతి వరాన్ని ప్రభా మేము గ్రహించిన అయినా వాటిని మేము ప్రజ్వలింపజేసుకోవాలా ప్రభావ అనేకులు చూపించాలా ప్రభావ ఈ సత్యాలను మనుషులు ప్రకటించి కనువిప్పు కలిగించాలా గొప్ప జన సమాని అనేక సంఘాల్లో ప్రభావ మేము వాక్యాల మేము ప్రకటించాలా ఎందుకంటే సంఘ క్షేమం లేదు ఆధారం లేదు అభివృద్ధి అసలే లేదు ప్రభావ ఆ రీతిగా ఉండే లేకపోవటం వల్లే ప్రభావ ఎన్నో ప్రభా డివిజన్స్ వస్తున్నాయి ఈ రోజు ప్రభావ ఒకరికొకరి వ్యతిరేకం ఉంది కానీ ప్రభా ఇక్కడ చూస్తే ప్రభావ ఈ సంఘంలో ప్రభావ ఎక్కడ వ్యతిరేకత లేదు ప్రభావ అందరూ ఏకాభిప్రాయం కలిగి ప్రభా నైనా పరిశుద్ధాత్మకులు మాకుని తోచిన నన్ను ప్రభావ మీ ఆత్మ ఉంటేనే ప్రభ ఏకాభిపేయ ఉంటది పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ప్రభావ స్వాతంత్ర్యం ఉంటది సమాధానం ఉంటది సర్వ సంపూర్ణత ఉంటుంది ప్రభావ అది ఈ రోజు ప్రపంచం కాబట్టి ఈ సత్యాన్ని గొప్ప దీవాన్ని ఎంతో వర్ణాలు అర్పించుకుంటామైనా ఈ వాక్యం ప్రకారం మేము ఈ రోజు ప్రాక్టీస్ చేయాలా ఎక్కడ మేము బుద్ధిహీన ఉన్నామో ఇప్పుడు బుద్ధి తెచ్చుకోవాలా ప్రభావ నైనా మాకు బుద్ధి అనుగ్రించమని ప్రార్థిష్టం ఈ వాక్యం ద్వారా ప్రభా జీవితంలో ఎమరేసుకొని వాళ్ళ ప్రకారం మీరు జీవించాలని సాయపడి ఈ వాక్యం ఈ రోజు నాది ప్రభు స్వీకరిస్తున్నాం ప్రభావ ఐ రిసీవ్ ఇట్ ప్రభ నా తల్లి నా హృదయలను భద్రపరచుకొని ఈ వాక్యం ప్రకారం మేము ముందుకు పోవాలని సహాయపడిన ప్రభావ అటు అన్నింటించి మేము విడుదల పొందాలా ప్రభావం ముందుకు సాగిపోవాలా ప్రభావ అలాంటి సేవలు నడిపించమని ప్రాదిష్టమైన మమ్మల్ని ఎంతో అన్నాాలి ప్రభావ వాక్యం చెప్పిన అన్నను కూడా ప్రభావ మీరు దీవించి ఆశ్రదించాలి ఇంకా నూతనంగా ప్రభావ మీ అభిషేకంతో నింపి ప్రభావ ఇంకా అనేకమైన మర్మాల రహస్యాలు మీరు బయలుపరచమని ప్రాదిష్టమైన చుట్టూ కంచి పెట్టమని ప్రాదిష్టమైన తన ప్రార్థన జీవితంలో సేవా జీవితంలో ఏ ఆటంకాలు వస్తే మీకు ప్రతి ఆటంకాలను ఏ తీసుకోవాలని కొట్టివేస్తాను మీత్రుల రవ్వ మీరే సాయపడిన సైతం ఆటంకాలు కొట్టివేమని ప్రార్థిష్టం ఓ గొప్ప దేవ తన హృదయవాంచం మీ తీర్చిమని ప్రార్థిష్టం ప్రతి కోరిక సఫల పరిచి నైనా గొప్ప సాక్ష్యులు లేవనెత్తి ప్రభావా వాడుకోమని ప్రార్థిష్టం ఇంకా అనేక ప్రాంతాలు నడిపించండి ప్రభ ఈ సత్యాలు ప్రభావ మాకు బయలుపరచబడ్డే ప్రభావ అన్న ద్వారా ప్రభా మీరు మాకు అనుగరించిన తండ్రి ఎస్ఐ నీకు ఎంతో వర్ణాలు అర్పించుకోండి ఆయన అన్ను కూడా మీరు దీవించి కుటుంబాన్ని కూడా మా కుటుంబాల అందరూ ఏకాభిప్రాయం కలిగే ప్రభావ మేము నిర్ణయం తీసుకోవాలి మాకందరు జ్ఞానవాక్యం బుద్ధి వాక్యం మాకు అనుగరించమని ప్రాదిష్టమైన గొప్పదేవ ఈ వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడడం మొదలెంతగా బలపరచడానికి నీకు ఎంతో వర్ణాలు ప్రభావ ఆయన వాక్యం ఏంటైనా బ్రదర్ సిస్టర్ ను ఆశీర్దించండి ప్రభావ మీకు అభిషేకం దించండి ఆయన కృపవరాల మేము ప్రభ మీతో మాట ప్రజ్వలింపంపంప చేసుకోలేము కృప అనుగరించమని ప్రార్థిస్తూ అన్న ద్వారా ప్రభ కిన్నో కృపవరాలు అనుగరించబడ్డి ఈ వాక్యం ప్రకారంగా ప్రభావ పౌల ద్వారా ప్రభ తిమోతికి అనుగరించబడ్డి తన అస్త నిక్షేపం వల్ల ప్రభ ప్రజ్వలింప చేయమని ఈ రోజు మాకు ఆజ్ఞయిస్తున్నారు నేను కాబట్టి ప్రభావ అన్నధ్వార ప్ర ప్రభు మాకు ఈ వరాలు మీరు మీరు అనుగరించారు అయినా దాన్ని బట్టి నీకు వర్ణాలు ఇస్తే మేము ప్రజ్లింపజేయాలి మీరు ఈ హెచ్చరించినారు ప్రభావ దాన్ని బట్టి ఎంతో వర్ణాలు అర్పించుకున్నైనా ఈ వాక్యం ప్రకారం మేము ముందుకోవాలన్నా మీ కృప అనుగరించండి మీ కొరకు శాసన పెట్టుకునైనా మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలి అనేకులు సిద్ధపచ్చాలా అనేక శిష్యులుగా తయారు అనేక సంఘాలకు ప్రభు ఈ సత్యను ప్రకటించి ఆదరణ కలిగించాలా క్షేమ వృద్ధి రావాలో నైనా ఏసైయ్యా అతని అనేకులు ప్రభావ అభివృద్ధి పొందాలా ప్రభావ తను ఏసై ఆ రీతిగా మేము నడిపించి ప్రతి చోట మీ పరుగు సాక్షిని పెట్టుకుని మీరు ఆకు శధపరచుకోమని ప్రార్థం ఈ దినవంతా మీ సాంక్ష్యత నడిపించి సురక్షితమ గృహాలు చేర్చండి చేసే ప్రతి పనిబాట్ల అంతట్లో విజయమని గురించి మీ నామాన్ని పై మీద తెచ్చుకోమని త్వరలో రాయన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తనది కృతజ్ఞత స్థుతులు స్తూత హళలి రజ పరశుద్రవ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే బంధనాలు ప్రభావ వేలాది దూతలతో కూడిన మాహన ద్రవణ గొప్ప దేవా దేవాయచ ప్రభావ మరి రోజు ప్రభావ మరి వాక్యం చెత మాట్లాడిన గొప్ప దేవాయచ ప్రభావ మరి బుద్ధి జ్ఞానం ప్రభావ మాకు దయచేమని ప్రార్థిష్టం తండ్రి దేవాయచ ప్రభావ మా జీవితాన్ని మేము సరిదిద్దుకోవాల ఈ వాక్యం మరి వింటే ప్రభా ప్రతి దాంట్లో కూడా ప్రభావ ఎంతో బలహీనత కలిగి మేము ఉన్నాం ప్రభావ మాలో ఉన్న ప్రతి బలహీనతను గద్దించి కొట్టి వేసే ప్రభా మీరు బలపరిచే స్థిరపరచమని ప్రార్థిస్తుంది తండి దేవాయ సుప్రభ మేము ఎక్కడికి వెళ్ళినాం కను ప్రభా జ్ఞానం కలిగి మేము నడుచుకోవాలి తండి దేవాయ సుప్రభ వీటన్నిటికీ కూడా ప్రభా మీరు మాలో ఉంటేనే ప్రభ ఇవన్నీ తెలియజేయబడితే ప్రభావ అందుకేసే మరి మీ యొక్క పరిశుద్ధాత్మంచి తమకు ఎవ్రీడే నడిపింపదైచమని ప్రార్థిస్తుంది తండి దేవాయ సుప్రభ మా కుటుంబం నల్ల కూడా ప్రభా శాంతి సమాధానం ఉండాలా ప్రభా ఇది ఐక్యతగా మేము ఉండాలి ప్రభా ఏక మేము ప్రార్థించాలా ప్రభా లేదే మా సంఘం నల్ల అదే రీతిగా జరగాల ప్రభా అందరూ కూడా ప్రభా కలిగి ప్రార్థించాలా ఏక కలిగి ఉండేటాయం దాని ప్రార్థిస్తుండండి దేవాయత్స ప్రభా ప్రతి సేవ జీవితంలో కూడా ప్రభా ఫలి బలితాన్ని దని ప్రభా ప్రతి బ్రదర్స్ కి సిస్టర్స్ కి కూడా ప్రభా పరిలోక జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తుండీ దేవాయప్రభ మాకు ఎన్నో కృపావరలు అన్నింటిలో ఇచ్చిన ప్రభా వాటి అన్నింటినీ బట్టిని కళ్ళెక్క వందనాలి ప్రభా దేవాయస్రభ ఇచ్చింది మేము అభివృద్ధి పరచుకోవాలా రెడ్డింపు చేసుకోవాలా ప్రభా మరి ఇచ్చింది కూడా ప్రభా మేము పోగొట్టుకోకుండా ప్రభా దాన్ని మేము భద్రపరుచుకునేలాగా మీరు మాకు సహాయపడడం అనే ప్రాధండి దేవాయస మరి రాక పర్యంతం వరకు కూడా ప్రభా మరి బూధిగంతంలో వరకు కూడా ప్రభా మేము ప్రభా ప్రేమలోనే కని ప్రభా విశ్వాసంలో కనిప్రభ స్థిరమైన మంచి కలిగి ఉండాలా ఈ యొక్క వెలుగు ఎప్పుడు మా జీవితంలో వెలుగుతూనే ఉండాలి ప్రభా ఆ విధంగా మేము వెలిగింపబడాల ప్రభా మా ద్వారా అనేకలు వెలిగింపబడాలి ప్రభా అప్పుడే ప్రభా నీ నామనికి మహిమ పరిచిన వరం అవుతుందండి అనేక హృదయంలో ప్రభ యొక్క రాజ్యని స్థాపించబడల ప్రభ ఆ విధంగా మేము చోవాత ప్రకటింప మీరు మాకు సహందా ఇచ్చమని ప్రార్థిస్తుందండి అదే మా ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మరిద్దల మీద మేము రాసుకోవాలా మరి విన్న వాక్యలు ఏది మేము మర్చిపోకుండా ప్రభా ఏదో రోజు ప్రభా మేము ప్రకటింప చేస్తామని మాకు మరి మమ్మల్ని నా విధంగా నడిపించమని మేము ప్రార్థిస్తుందండి మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది తండీ దేవాయ ప్రభా మరి మీరు అక్కడికి ఎంత త్వరలో ఉంది కాబట్టి ప్రభా మరి ప్రతి పనిలో ప్రభా మేము నిఘ్నమైపోయి ఉండాలా ప్రభా ఎవ్రీడే మేము వాక్యాన్ని ఇంకే ధ్యానించటకు ప్రభా మాకు ఆసక్తిని దంచి మరి మేము ప్రార్థిస్తుండి దేవాయత్తు ప్రభా గిఫ్ట్ అది హోలీ స్పీరియట్స్ కోసం ప్రభా మరి ఎన్నో బయలుపరిచినారు ప్రభా ఎన్నో తెలియజేసినందుకు నీకు లెక్కలేని వందనారు ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ గాడ్ హాలజ్ అని ఇంకా స్తోతున్న తండ్రి ప్రభా మళ్ళీ ఎవ్రీడే కూడా ప్రభా మేము వాక్యాలను నేర్చుకోవాలి అనేకులకు బోధించే వారి లాగా ఉండటం మీరు మాకు సహాయపడదు ప్రతి వాక్యం విన్నది ప్రాక్టీస్ లో మేము పెట్టాలి ప్రభా ఏది మేము వేస్ట్ చేసుకోవడానికి వీలదు ప్రభా ప్రతిదీ మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా మరి మాలో ఎలాంటి సోమర్తనం ఉండదు ప్రభా మేము చురుకుగా పని చేయాలి ప్రభా ఆ విధంగా మాకు తయారు చేయండి ప్రభా దివా మరి నీ రాకడ వరకు కూడా ప్రభా మేమందరం సాక్షింపడే నిలబడాలి ప్రభావ మీ నామానికి మహమతి ఇచ్చే వాళ్ళ లాగా ఉండాలా మీ యొక్క ప్రేమలు మేము ఎవ్రీడే పొందుకుంటూనే ఉండాలి దేవ ప్రభా మరి మీరే ప్రభా మీ యొక్క రాకరికి మా అందరి సిద్ధపరచుకోమని ప్రార్థిస్తాం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ జీవం గల రాజా సర్వోన్నత దేవ సత్యస్వరూపి ఆత్మస్వరూపి మృత్యుం చేయుడ దేవాది దేవ మీకు వందనాలు ప్రభా హయ్య ప్రభా మీ వాక్యం చేత మాతో మాట్లాడారు ప్రభా మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా మీ వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా హ కృపగల తండ్రి కనికరం రాజా దేవాది దేవా సర్వశక్తి సంపన్నుడ మహాగనుడ మహోన్నతుడ వేసే ప్రభావం మీకు వందనాలు రాజా ఓ ప్రభావం యొక్క జ్ఞాన వాక్యం మాకు దయచేయండి ప్రభావ బుద్ధి కలిగించే వాక్యం మాకు దయచేయండి ప్రభా మీ యొక్క వరాలను మేము సంపూర్ణంగా పొందుకొని రాజా మీకు మాదిరిగా ప్రభి లోకంలో జీవించాలా దేవ మీకెంతో వేలాది వందనాలు ప్రభా దేవం యొక్క పశుధాత్మశక్తి సహాయం చేతనే ప్రభావం మేము నడిపింపబడగలుగుతాం రాజా కాబట్టి మేము యొక్క పశుధాత్మశక్తి బలం చేత మంలా నడిపించండి వేసే రక్తం చేయం ఏసే నామం చేయం ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఏసుక్రీస్తు కృపా సంబంధ నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండుగాక ఆమెన్